కృష్ణాయ oh. వాసుదేవాయ <coughs> <Krishnaya> దేవకి ందయ నందగోపకరాయ గోవిందాయ నమో నమతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకరం సహనా వుతు సహన భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినీతమస్ మావిషావహై ఓ శాంతిశాంతిశా తపోభీ క్షీణ పాపానాం శాతీత ముముక్షూణపేక్ష ఆత్మోధో విధీయ ఆవికం శరీరాది దృశ్యంబుద్బుదవక్షరం ఏతద్విలక్షణం విద్యా అహం బ్రహ్మేతి నిర్మం దేహాన్న మేజన్మ జరాకాష్య శబ్దివిషయస్సంగరీంద్రియతయా నమస్వాన్న మే దుఃఖ రాగద్వేషయాదయ్రామన శుభ్ర ఇదిశ్రుతి శాసనాత్ మీరు చాలా చిక్కిపోయారండి అని మనం ఎవైనా పలకరించినప్పుడు నిజమేనండి ఆరోగ్యం బాగాలేదు కొంతకాలంగా అని మన మాటను అంగీకరిస్తూ తను సమాధానం చెబుతాడు అదే వ్యక్తిని నువ్వు అజ్ఞానివయ్యా అన్నారనుకోండి అంగీకరిస్తాడా అంగీకరించాడు ఏ విషయంలో అతను మనం అజ్ఞాని అంటున్నామో ప్రత్యేకంగా ఆ విషయంలో వాస్తవంగా అతనికి జ్ఞానం లేని మాట నిజమే అయినా ఎందుకు ఆ పచ్చు నిజాన్ని అంగీకరించాడు మనిషి వాస్తవంగా అతనికి తెలుసు ఆ విషయంలో అతనికి జ్ఞానం లేదని తెలిసిన నువ్వు అజ్ఞాని అంటే ఆ దాన్ని అంగీకరించాడు పైగా తిరిగి మన మీద దాడి చేస్తాడు కూడా నువ్వే అజ్ఞానివని తాను ఏదైతే కాదో దాని విషయంలో నువ్వు బాగలేవు అన్నప్పుడు మనిషి అంగీకరించాడు అదే తన విషయానికి వచ్చేటప్పటికి దాన్ని అంగీకరించలేకపోతున్నాడు ఇప్పుడు నువ్వు బాగలేని శరీరం తాను కాదు కనుక మీరు చాలా చిక్కిపోయారండి అని మనం అన్నప్పుడు వాస్తవంగా అది నిజమాబద్ధమై వేరే విషయం ఒక్కసారి బాగున్నాడని కూడా మనం చిక్కిపోయామంటుండే మనకి ఇష్టమైతే వాళ్ళతో అంటుంటాం ఏంటి చాలా చిక్కిపోయారు స్వామీజీ మీరని ఇంక మనం ఏం చేస్తాం ఎందుకని అంటే అది ప్రేమతో మాట్లాడే మాట అది కాబట్టి అది వాస్తవం అవాస్తవం అనేది వేరే విషయం వాస్తవంగా చిక్కిపోయి ఉండొచ్చు లేక బాగుంటే కూడా ఈయన అధిక ప్రేమని ప్రదర్శించవచ్చు అది వేరే విషయం కానీ తనది కాదు గనక శరీరం ఆ విషయంలో ఇది బాగలేదు అంటే నాకేం బాధలేదు ఎందుకంటే వాళ్ళ ఇల్లు బాగలేదంటే నాకు కష్టం లేదు మీ బిల్డింగ్ బాగలేదంటే మాకు కష్టం లేదు ఆ వ్యక్తి బాగలేదంటే మా కష్టం లేదు ఆ చొక్కా బాగలేదంటే మాకు కష్టం లేదు ఎందుకంటే నేను కాదు గనక కాబట్టి నేను కానిటువంటి ఈ దేహాన్ని బాగలేదు అని ఒక వ్యక్తి అన్నప్పుడు దాన్ని అంగీకరించగలుగుతూ ఉన్నాం ఎందుకంటే అది తనది కానిది గనక కాబట్టి తన కానిది బాగలేనప్పుడు మనిషి అంగీకరించగలుగుతూ ఉన్నాడు అదే నీవు బాగలేవు అన్నప్పుడు అంగీకరించలేకపోతూ ఉన్నాడు ఎందుకని జానా ఇది జ్ఞానం తనకు అజ్ఞానం ఉంది అనే జ్ఞానం తనకుంది అండర్స్టాండ్ దీని కొద్దిగా డెప్త్ సైకాలజీలో చూడాలి తనకు అజ్ఞానం ఉంది అనే జ్ఞానం తనకుంది తన అజ్ఞానం ఏమిటో తనకు తెలుస్తూ ఉంది అది ఏ విషయమైనా కావచ్చు తన అజ్ఞానాన్ని తను చూస్తూ ఉన్నాడు ఎప్పుడైతే అజ్ఞానాన్ని తాను చూస్తూ ఉన్నాడో అజ్ఞానం తనకు తెలుస్తూ ఉందో తనకన్నా అన్య అన్యంగా ఉండడం వల్లనే తనకు తెలుస్తూ ఉంది గనక నాకన్నా వేరుగా ఉండేటువంటి వస్తువు నేను అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి అజ్ఞానం కూడా నాకు తెలుస్తూ ఉంది గనక దృశ్యంగా తెలుస్తూ ఉంది గనక అది నేను అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి అదే నేను అంటే అంగీకరించలేను పాయింట్ కాబట్టి అజ్ఞానం ఉంటే ఉండొచ్చు దేనికి సంబంధించిన అజ్ఞానం అది వేరే విషయం దేని విషయంలో అయినా సరే అజ్ఞానం ఉన్నది అని అంటే అలా ఉన్నది అనేటువంటి జ్ఞానం నాకు ఉండడం చేత అది నాకన్నా వేరుగా ఉంది కనుక నేను దాన్ని అంగీకరించను జానాతి క్లియర్ ఏవైతే మనకన్నా అన్యంగా తెలుస్తూ ఉంటాయో అవన్నీ దృశ్యాలు దృశ్యాలు ఏవైతే ఉంటాయో అవి క్షరాలు నశించిపోయేటువంటివి కానీ నేను నశించేటువంటి వాడికి కాను నేను తప్ప నాకు అన్యంగా భిన్నంగా వేరుగా ఏవైతే నాకు తెలుస్తూ ఉంటాయో వాటన్నిటిని నేను తెలుసుకుంటున్నాను గనక నేను జ్ఞాత నేను ద్రష్ట నాకు అన్యంగా తెలుస్తూ ఉన్నాయి కాబట్టి అవి దృశ్యాలు దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి నశించిపోతూ ఉన్నాయి దృశ్యత్వాత్ ఘటవత్ దృశ్యత్వాత ఘటవత్ కాబట్టి కనిపించేటువంటి కుండ దృశ్యమైనటువంటి కుండ పోతూ ఉందో అట్లాగే ఈ దేహాలు కూడా పోతూ ఉన్నాయి అలాగే అన్నీ కూడా పోతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడైతే దృశ్యం తెలుస్తూ ఉందో ఆ దృశ్యమైనటువంటిది ఏదో అది నశించేదే గనక యత్ దృశ్యం త నిషిధ్యతే తత్ నిషిధ్యతే ఏదైతే మనకు దృశ్యంగా తెలుస్తూ ఉండిందో అది క్షరమే కావచ్చు అది వేరే విషయం నీకు ఏది దృశ్యంగా తెలుస్తూ ఉందో అది అనలైజ్ చేశాం మనం యత్ దృశ్యం తత్ క్షరం అనేది అది నేను అయ్యేందుకు అవకాశం లేదు గనక కారణం అది నాకు దృశ్యంగా తెలుస్తుంది కాబట్టి క్షరం గనక యత్ దృశ్యం తత్ నిషిధ్యతే దాన్ని నిషేధించేశాం శుభ్రంగా నిషేధించాం ఏది ముప్పై రెండు శ్లోకాల్లో లాస్ట్ లెక్చర్లోనే మనం గడిచిన ప్రవచనంలో శుభ్రంగా నేను కానిది వివ్యని ఎందుకని అసలు జన్మ దగ్గరికి వచ్చినప్పుడు కశ్య జన్మ అసలు ఎవరికండి జన్మ పుట్టింది ఎవరు ఈ ప్రపంచంలో అని ప్రశ్న పడ్డప్పుడు దేహ అన్యత్వాత్ నమే మే జన్మ దేహ అన్యత్వాత్ మే జన్మ నా థర్టీ టూ దేహం కన్నా ఎప్పుడైతే నేను అన్యంగా ఉన్నానో ఈ దేహం నేను అయ్యేందుకు అవకాశం లేదు గనక ఘటద్రష్ట ఘటాభిన్నహ దేహద్రష్ట దేహాద్భిన్నహ కుండను చూచేవాడు కొండ కన్నా వేరుగా ఉన్నాడు దేహాన్ని చూచేటువంటి నేను దేహం కన్నా వేరుగా ఉన్నాను గనక ఘట పరిదృశ్యమానం ఇది కొండలాగా కనపడుతూ ఉంది కాబట్టి ఇది దృశ్యం గనక దృశ్యత్వాత ఘటవత్ ఇది నేను అయ్యేందుకు అవకాశం లేదు గనక మే జన్మ నాస్తి నాకు జన్మ లేదు మమ జన్మ నాస్తి నాకు లేదు జన్మ ఆ జన్మ దేహానికి నాకు లేదు ఎప్పుడైతే లేదో జరా నాస్తి కార్ష్యం నాస్తి లయాదయ ఇది నాస్తి అది మనం చూసింది దేహ అన్యత్వాత నమే జన్మ జరా కార్ష్య లయాదయ కాబట్టి ఎప్పుడైతే నేను దేహం కాకుండా పోయాను దేహానికి జన్మ గనక అది పెరుగుతుంది దానికి ముసలితనం వస్తుంది వృద్ధాప్యం అది క్షీణించిపోతుంది నశించిపోతుంది ఈ లయా లయాదులు కూడా దానికే ఉన్నాయి కానీ నాకు ఉండేందుకు అవకాశం లేదు అట్లాగే నాకు ఇంద్రియాలు కూడా లేవు గనక అహం నా ఇంద్రియాణి నిరీంద్రియతయా ఇంద్రియాలు లేవు కాబట్టి శబ్దాది విషయ సంగహ నా ఇది కాబట్టి ఈ శబ్దాది ప్రపంచం ఏదైతే నాకు తెలుస్తూ ఉందో వీటితో కూడా నాకేమి సంగత్వం లేదు ఎందుకని శబ్దాదులు కూడా నాకు తెలుస్తూ ఉన్నాయి ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే ఈ శబ్దం మీకు అర్థమవుతా ఉంది నన్ను మీరు చూస్తూ ఉన్నారు మీకు నేను కనిపిస్తూ దృశ్యంగా కాబట్టి మీకన్నా నేను వేరు నా శబ్దం మీకు వినిపిస్తూ మీరు వింటూ ఉన్నారు ఏ శబ్దాన్ని అయితే మీరు వింటూ ఉన్నారో వినేటువంటి మీరు వినపడేటువంటి శబ్దం కన్నా భిన్నంగా ఉండరు కనుక అది మీరు అవకాశం లేదు గనక దాంట్లో మీకు సంగత్వం లేదు వాస్తవంగా స్వరూపత కాబట్టి దేహము ఇంద్రియాలు శబ్దాది విషయాలు ఇవన్నీ కూడాను దృశ్యం ఇవన్నీ కూడా దృశ్యం అందుకని నిషిధ్యతే వాటినంతా నిషేధించుకుంటూ వచ్చాం ఏదైతే దృశ్యంగా తెలుస్తున్నదో తత్ నిషిధ్యతే వాటినంతా నెగెట్ చేసుకుంటూ వచ్చాం ఇది నేను కాను ఇది నేను కాను అంటూ నిషిధ్యతే అమనస్త్వాత్ నెక్స్ట్ కాబట్టి నీ మనసు కూడా కాదు గనక మే దుఃఖ నా మే రాగద్వేష నా భయాదయ నా ఇవన్నీ కూడా మనసులోనే కలుగుతూ ఉన్నాయి చిత్తవికారాలు ఇవన్నీ కూడా కాబట్టి మనసులో ఒకప్పుడు రాగం ఉంటుంది ఒకప్పుడు ద్వేషం ఉంటుంది ఒకప్పుడు సుఖం ఉంటుంది ఒకప్పుడు దుఃఖం ఉంటుంది దుఃఖం ఉన్నప్పుడు సుఖం లేదు సుఖం ఉన్నప్పుడు దుఃఖం లేదు మిక్స్డ్ ఫీలింగ్స్ పక్కన పెట్టండి వాటిని కూడా అనలైజ్ చేస్తే అది ఒకటి కాదు ఒకటి ఉన్నప్పుడు ఒకటి ఉండదు కనుక ఈ రాగము ద్వేషము ఈర్ష అసూయ ప్రేమ సుఖము దుఃఖము ఇవన్నీ కూడా ఏవైతే మనకు తెలుస్తూ ఉన్నాయో ఇలా తెలుస్తూ ఉండేటువంటివి కూడాను పరిణామం చెందుతూ ఉన్నాయి గనక మార్పు చెందుతూ ఉన్నాయి గనక ఎప్పుడు సుఖమే ఉండడం లేదు ఎప్పుడు దుఃఖమే ఉండడం లేదు అవి అలా మారుతూ ఉన్నాయి వేరియబుల్స్ అలా అవి మారుతూ ఉంటే ఇన్వేరియబుల్గా నీవు దాన్ని తెలుసుకుంటున్నావు యు ఆర్ ది ఇన్వేరియబుల్ ప్రసన్స్ అండ్ ఎసన్స్ ఆఫ్ లైఫ్ కనుక నీకు ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి కాబట్టి మనసులో ఉండేటువంటి రాగాదయ భయాదయ ఇవన్నీ కూడా నీకు లేవు అలాగే ప్రాణము మనసు ఇవన్నీ తెలుసుకున్నాం ఇది శృతే హే శాసనాత్ ఇది ఈ విధంగా శృతి చెప్పింది ఎస్లి చెప్పింది కదా ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ మనసులో ఉండేటువంటి భయాదులు రాగాదులు కూడా నేను కావు ఎందుకని అంటే దృష్ట నష్ట స్వభావత్వాత్ అవి కనిపిస్తూ ఉన్నాయి కనుమరుగైపోతూ ఉన్నాయి ఒకప్పుడు ఉండి ఎప్పుడూ ఉండడం లేదు కనుక అవి నేను అయ్యేందుకు అవకాశం లేదు ఇవన్నీ దృశ్యాలు అన్ని నిషిద్ధ్యతే వాటిని నెగెక్ట్ చేసేసాము నిషేధించాము ముప్పై రెండు ముప్పై మూడు శ్లోకాల్లో శుభ్రంగా దేహాన్ని ప్రాణాన్ని మనస్సుని బుద్ధిని శబ్దాది విషయాలని మొత్తం వీటిని అన్నిటిని కూడాను నిషేధించుకుంటూ వచ్చాము ఏమని నేను కాదు అని వీటన్నిటిని నిషేధించిన తరువాత ఏముంది ఇవన్నీ మనం కాదని నిషేధించాం నిషేధించిన తరువాత వాట్ రిమైండ్స్ ఏ మిగిలుంది ఉంది ఏదో ఉంది ఆ ఉన్నది ఏదో అది నిషేధింపబడ్డాయి చూసారా ఇవి ఏవి కాదు కనుక నిషేధం అయిపోయిన తర్వాత అన్నిటి నిషేధించిన తరువాత అవధి ఎక్కడైతే ఉందో చివరిలో నిషేధావధి సాక్షి నిషేధావధి సాక్షి ఈ దృశ్యాలన్నిటి కూడాను తాను సాక్షిగా ఉంది అది ఉంది సాక్షి ఉంది తత్ అస్థి తత్ ఏంటి అసలు తత్ త్వం ఏవా ఆ సాక్షి చైతన్యం ఏదైతే ఉందో అదే నీవు తత్ త్వమేవా తత్ త్వం అసి తత్ ఆ అన్నిటి నిషేధించిన తరువాత यदि मिंदो निषेधावधि साक्षिस्टी चैतन्यं ओंम एव नीवे तत्मी इधी नी स्वरूप चूचार इपड़ोसारी क्या एनलैज के मन प्रपंच देशम दुख पड़ता दाखिल मन को संबंध ले ఆరోపితం తప్ప ఎందుకని అవి ఏమి మనం టచ్ కావడం లేదు మన పరిస్థితి వేరే అవి ఉండినా మనం ఉన్నాం అవి లేకపోయినా మనం ఉన్నాం కాబట్టి అన్నీ పోయిన తర్వాత సాక్షి చైతన్యం నువ్వేదైతే ఉందో అదే నీవు తత్ మహావాక్యం వచ్చింది ఈ స్వరూపమే నీవు నీవే ఆత్మా తత్ ఆత్మ త్వం ఏవా నీవే ఇప్పుడు చెప్పు నువ్వు ఎట్లా ఉన్నావు దేహం ఉంటే ఉండని నేనున్నాను దేహం పోతే పోనివ్వండి నేనున్నాను అదే ఇది స్వరూపం దేహం ఉంటే దేహానికి అలా ఉండడానికి ఆధారంగా నేనున్నాను ఒకవేళ దేహం పోతే దేహం పోవచ్చేమో కానీ నేను ఎక్కడికి పోవడం లేదు ఆకాశవతే ఎట్లా ఉన్నావు నువ్వు అన్ని పోయిన తర్వాత అన్నిటిని నిషేధించిన తర్వాత నువ్వు ఎట్లా ఉన్నావు అహమస్మి ఉన్నావు నువ్వు ఎందుకని నేను నిషేధించిన తర్వాత అవి నిషేధింపబడ్డాయి నువ్వు చెబుతూ ఉన్నావు కనుక నువ్వు ఉంటేనే చెబుతూ ఉన్నావు కాబట్టి నువ్వు ఉన్నావు ఎలా ఉన్నావు అహం అస్మి నేనున్నాను నెక్స్ట్ నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకారో నిత్యముక్స్ నిర్మ బ్యూటోక జాగ్రత్త వినండి నిర్గుణ నిష్క్రియ నిత్య నిర్వికల్ప నిరంజన నిర్వికార నిరాక్త నిర్మల అక్కడ అస్మి ఉంది నిత్య ముక్తోస్మి సేమ్ నిర్గుణోస్మి నిర్మలోస్మి నిష్క్రియోస్మి నిర్వికల్పోస్మి నిరంజనోస్మి అన్నిట్లో ఉంది అస్మి ఉన్నాను వెర్బు అహం అస్మి నిత్య ముక్తోస్మి ఇది పాయింట్ అహం అస్మి జస్ట్లిసన్ చాలా అందమైన శ్లోకం ఇది అహం అస్మి నేనున్నాను నేనున్నాను అనేది నా అనుభవంలో ఉంది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎలాగైతే ఉన్నానో నువ్వు ఉన్నావు తొమ్మసి నేనున్నట్టు నా అనుభవంలో ఉంది నువ్వు ఉన్నట్లుగా నీ అనుభవంలో ఉంది ఎవరెవరు ఉన్నట్లుగా వాళ్ళ అనుభవాల్లో ఉన్నది ఈ అనుభవాలు మనం గడిస్తూ ఉన్నాం ఇప్పుడు అహం అస్మి అన్నప్పుడు ఇవన్నీ నిషేధించిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావయ్యా అని అన్నప్పుడు ఎవరిని అడిగినా అహమస్మి నిర్గుణోసమని ఎవడంటాడు నిత్యముక్తోస్మని ఎవడు మాట్లాడుతున్నాడు అహమస్మి అని అంటున్నాడు నేనున్నానంటున్నాడు అంతవరకు బాధ నేను చెప్తున్నా అహమస్మి నువ్వు చెప్తున్నావు తోమసి నేను కూడా చెప్తున్నా తోమసి నువ్వు ఉన్నావు మీరు చెప్తున్నారు స్వామీజీ తోమసే మీరున్నారని ఓకే ఇక్కడ ఏ విధమైనటువంటి తేడా లేదు నువ్వు ఉన్నట్టు నీకు తెలుసు నేనున్నట్టు నాకు తెలుసు నీ అనుభవం నీకుంది నా అనుభవం నాకుంది ఎలా ఉన్నావు అని ప్రశ్నించినప్పుడు ఎలా ఉన్నావు అని ప్రశ్నించినప్పుడు ఇంతకుముందు నిషేధించాము చూచారా వాటిల్లో ఏదో ఒకటి తగిలించుకొని సమాధానం చెప్తున్నావు క్లియర్ ఎలా ఉన్నావయ్యా అనంటే ఏదో ఉన్నాను అది డేంజర్ ఆ ఏదో ఉండడం ఏంటి అంటే బాగలేడు నిత్యతృప్త కాదు తృప్త భవిష్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు నా పరిస్థితులు బాలేదు గోరం అయిపోయింది పరిస్థితులతో సంబద్ధం పెట్టుకొని ఉండవు శబ్దాది విషయ సంఘ నిరీంద్రియతయా నా ఇంకెక్కడి నుంచి వచ్చింది నీకు కాబట్టి ఉన్నట్లుగా అందరికీ అనుభవంలో ఉంది కానీ ఎలా ఉన్నావని ప్రశ్నించినప్పుడు ఏవైతే తను కాదో అవి తీసుకొని తగిలించుకొని సమాధానం చెబుతూ ఉండాడు అలా తగిలించుకోవడంలోనే నెక్స్ట్ ఏమంటున్నాడు తెలుసా ఇదిగో దుఃఖం ఏ బాగాలేనండి ఎందుకంటాడు తెలుసా మాట ఆ దుఃఖం ఎందుకు వచ్చిందో తెలుసా తనలో లేదు దుఃఖం తాను కానివి తనవి అనుకోవడం వల్ల దుఃఖం ఏర్పడింది ఇది బంధం దుఃఖాన్ని కల్పించేది ఏదైనా బంధమే ఈ శ్లోకం దగ్గర బంధం నిర్ముక్తి నిత్యముక్తోస్మి అదే అందుకు చెప్తున్నాను నిత్యముక్త అసలు బంధమే లేనాడు నువ్వు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడేవాళ్ళ ఎవరిని మాట్లాడినా బంధం ఉంది అన్ని బాగున్నాయి స్వామి అమ్మాయి పెళ్లి అయిపోదన్నా అడుగు నువ్వు ఎక్కడో ఒక్క చోట మెలిక పెడతాడు ఆ మెలిక ఏది అంటే ఏదైతే తాను కాదు అదే తాను అని భావించడం వల్ల ఏర్పడినటువంటి మెలిక ఇది బంధం ఈ బంధాన్ని తొలగించుకోవడం ఇక్కడికి వచ్చింది బంధం దొరికితే అందం ఉంటుందని ఆనందం ఉంటుందని ఓకే కానీ నేను ఇక్కడ మళ్ళీ రిపిటేషన్ అయినా ఈ క్లాసెస్లో కాకపోయినా పూర్వం మీకు ఇంత ముందు చెప్పే ఉన్నాను మర్చిపోతాను రిపీట్ చేస్తున్నాను వన్ మినిట్ బంధం తొలగిపోద్ది ఓకే నీకు అసలు బంధం అనేది ఉందా ఉంటేనే కదా స్వామిజీ అడుగుతున్నా లేకపోతే ఎందుకు అడుగుతాను అంటే ఉందంటే సత్యమా బంధం కనుక సత్యం ఎప్పుడు పోదు ఎందుకంటే సత్యమైంది పోదు లేదు స్వామీజీ బంధం అసత్యం అన్నారు అసత్యం అంటే లేనిది అని అర్థం లేనిది పోవాల్సిన అవసరం లేదు ఇది అసలు ప్రాబ్లం ఇక్కడ ఇక్కడి నుంచి అద్వైతం చక్కగా అర్థమవుతుంది నీకు బంధం సత్యమా బంధం సత్యమైతే తొలగించలేము ఎవరి వల్ల కాదు బంధం అసత్యమా అసత్యమైతే తొలగించాల్సినటువంటి అవసరమే లేదు అందువల్ల బంధం ఉన్నది అని నిర్ణయం చేసి ముక్తి కావాలి అనుకుంటున్నాడు మనిషి సరేనా బంధం లేదు బంధం కల్పితం బంధం కల్పితం ఆరోపితం రజ్జు సర్పవత్ త్రాడులో పాముని ఎట్లాగైతే చూచావో లేనిటువంటి పాముని ఉన్నటువంటి రజ్జులో ఎట్లాగైతే చూచావో తద్వత బ్రహ్మణి జీవత్వం ఆ విధంగా ఇక్కడ ఆరోపించావు కనుక అండర్స్టాండ్ కనుక బంధం కల్పితం కల్పితం బంధం ఎప్పుడైతే కల్పిత ముక్తి అది కూడా కల్పితమే ఎందుకో తెలుసా నువ్వు కొత్తగా నీకు గనక ముక్తి వచ్చేటట్లయితే ఇప్పుడు లేదు రేపు వస్తుందని అర్థం ఇప్పుడు లేనిది గనక రేపు వచ్చిందంటే ఎల్లుండేమో ఎందువల్ల కాలంలో వచ్చింది గనక కాలగతం గనక కాలంలో ముక్తి గనక వచ్చేటట్లయితే ఇప్పుడు లేనిది రేపు వచ్చిందంటే కాలగత పరిచ్ఛేదం టైం వైజ్ లిమిటేషన్ అటువంటిది ముక్తి అవకాశం లేదు కాబట్టి బంధం ఎప్పుడైతే ఆరోపితం అని అంటున్నావో ముక్తి ఉన్నది నీకు అసలు బంధమే లేనప్పుడు నువ్వు ముక్తుడివే ఎప్పుడు ముక్తుడివే నిత్యముక్తోస్మి అది పాయింట్ నిత్ తర్వాత మిగతా అన్నీ వచ్చేస్తాయి లక్షణాలు నిత్యముక్తోస్మి పాయింట్ కాబట్టి అహమస్మి బంధం ఉందయ్యా లేదు సార్ అయితే మోక్షం కావాలా నీకు బంధం ఉంది అని నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే మోక్షం కావాలి అని బంధమే లేదు అన్నప్పుడు నా నిరోధో నా చోత్పత్తి మండుక్య కారికలు గౌడ పదాచార్యులు అసలు బంధమే లేనప్పుడు ముక్తి ఉండాల్సిన అవసరం లేదు కొద్ది డీప్ సబ్జెక్ట్ జాగ్రత్తగానే మీకు బాగా అర్థమవుతుందిలే ఎందుకంటే ఆప్ ఒక తమాష ఆప్తస్య ఆప్తిహి నా నివృత్తస్య నివృత్తి నా చూడండి సెంటెన్స్ ఎంత బాగుందో ఆప్తస్య ఆప్తిహి నా పొందే ఉన్నదాన్ని పొందేది లేదు ఆప్తస్య అంటే ప్రాప్తస్య ఆప్తి నా నివృత్తస్య నివృత్తి నా పోయిన దాన్ని మళ్ళీ పోగొట్టుకునే పరిస్థితి లేదు లేనిదాన్ని పోగొట్టుకునే పరిస్థితి లేదు అండర్స్టాండింగ్ ది పాయింట్ ఉన్నదాన్ని తెచ్చుకునేది లేదు పోయిన దాన్ని పోగొట్టుకునేది లేదు ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూచారు ఆప్తస్య ఆప్తి నా అంటే ఏంటి విముక్తస్య విముక్తి నా ఇది నువ్వు నిత్యముక్తుడివే సార్ విముక్తుడివే నువ్వు అర్థమవుతుంది నువ్వు బంధం ఉందని అనుకున్న నేను సమీక్ష చేస్తాను దాని మీద బంధం లేదని నీ యాక్సెప్ట్ చేయిస్తాను అంటే శాస్త్రం కాబట్టి ఎప్పుడైతే బంధం లేదో నువ్వు ముక్తుడివే అయ్యి ఉన్నావు ప్రాబ్లం ఎక్కడంటే నీకు ముక్తి కావాల్సి వచ్చి కాదు బంధం తొలగాల్సివి కాదు లేని బంధాన్ని ఉంది అనుకుంటున్నావు దీనికి కారణం ఏంటి ముక్తి లేదనుకుంటున్నావు ముక్తి ఉన్నదే మరి ఎందుకు అడుగుతున్నానో తెలియకపోవడం చేత దిస్ ఈస్ అజ్ఞానం ప్రాబ్లం ఎక్కడుందంటే వస్తువు లేకపోవడం కాదు అజ్ఞానం ఉండడం అజ్ఞానం ఉండడం కనుక అజ్ఞాన నివృత్తి కోసం మనం ప్రయత్నం చేస్తున్నామే కాని ప్రత్యేకించి ముక్తి కాదు నువ్వు నిత్యముక్తుడివే ఎందుకని ఇంతవరకు నిషేధావధి సాక్షి ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నిషేధావధి సాక్షి అన్నిటి నిషేధించిన తర్వాత ఏదైతే ఉందో అదే సాక్షి చైతన్యం గనక ఏది లేకపోయినా ఇది ఉండేటప్పుడు ఇది నిత్యముక్త ఆ నిత్యముక్త ఎవరు తత్ ఆ తరు త్వమేవా తత్వమసి నిత్యముక్తోస్మి నిత్య ముక్తోస్మి క్లియర్ ఇప్పుడు ఈ లాస్ట్ చరణంలో నిత్యముక్తోస్మి అర్థమైంది కదా इपड़ी याश्मी देश अनेट तैयारी नक पनी अहम निर्गुणोस्मी अहम निष्क्रीयस्मी अहम नित्योस्हम निर्विकलोस् अहम निरंजनोस्मे अहम निर्विकोस्मी अहम निराकारोस्मी नि मुक्तस्म अहम निर्मल अहम अहम निर्मल निर्मलोहम् क्लियर కాకపోతే ఇక్కడ శాస్త్రం ఏంటంటే మీకు ఒకటి చెప్పే ఉన్నాను కానీ గతంలో ఉపనిషత్తులు చెప్పినప్పుడు మర్చిపోయి ఉంటారనుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా నిర్గుణ ఎవరు నిర్గుణ ఎవరు ఇప్పుడు ఇంతసేపు చెప్పాను కదా అన్ని అహం అహం అహం అని నువ్వే కదా నిర్గుణ కదా నిరాకార ఎవరు నిష్క్రియ నిరంజన నిర్వికల్పహ ఇన్ని ఏ ఒక్కటి తీసుకున్నా అన్నీ వస్తాయి అందులో అనంత శబ్దార్థం ఉంది కనుక దీన్ని అంటే మళ్ళీ ఒకదాని అర్థం ఒకటి కాదు ఒకదాని అర్థం ఒకటి కాదు నిష్క్రియం అన్నామనుకోండి కర్మ లేకుండా ఉండడం నిర్గుణం అన్నామనుకోండి గుణం లేకుండా ఉండడం గుణం వేరు కర్మ వేరు నిర్గుణం ఎవరు ఆత్మే నిష్క్రియం ఎవరు ఆత్మే నువ్వే కాబట్టి పదాల యొక్క అర్థాలు భిన్న ప్రవృత్తులతో తెలుస్తూ ఉండినా ఏక విషయమనే సూచిస్తూ ఉన్నాయి అర్థమవుతుంది ఈ వర్డ్ మీనింగ్ చూచినప్పుడు ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం గోచరిస్తూ ఉండినా ఈ పదాలలో ఏ పదాన్ని నువ్వు పట్టుకున్నా వాటి అర్థం దేన్ని సూచిస్తూ ఉంది అంటే ఆత్మనే సూచిస్తుంది నిన్నే సూచిస్తుంది ప్రత్యేకాత్మని అవునా దీన్నేమంటారు శాస్త్రంలో సామానాధికరణ్యం మర్చిపోయింది సామానాధికరణ్యం ఎక్కడ పదానాం సామానాధికరణ్యం బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా చెప్పాను మీకు పదానం సామానాధికరణ్యం ఏంటండి పదానం సమాధ సామానాధికరణ్యం ఈ పదాలన్నీ కూడాను ఒకదానికి సంబంధించినవే పదాల యొక్క భావాలు వేరుగా ఉన్నాయి భిన్న ప్రవృత్తులు ఒకే విషయం వైపు నడుస్తూ ఉన్నాయి ఒక విషయాన్ని సూచిస్తూ ఉన్నాయి ప్లీజ్ అండర్స్టాండ్ సరేనా కానీ పదాలన్నీ ఒకటి కాదు పదాలన్నీ ఒకటి కాదు అన్ని పదాలు ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి పదాల అర్థాలు కూడా వేరుగా ఉన్నాయి కానీ విషయం మాత్రం ఒకటిగానే ఉంది ఇప్పుడు ఉదాహరణ చెప్తాను అను సరోజ అన్నాం అనుకోండి సరోజం సరోజము తెలుగు సరోజము స్వామిజీ సరోజం అంటే ఏంటి స్వామిజీ నేరజము నీరజం అంటే స్వామిజీ పంకజము పంకజం అంటే స్వామిజీ అబ్జము రెడీ రెడీ ఏంటిదంతా చూడండి పదాలు ఒకటే ఇప్పుడు అబ్సు జాయతే ఇతి అబ్జహ నీళ్ళ నుంచి పుట్టింది కనుక అబ్జము అబ్జము అంటే తామరా కదా తామర పువ్వు ఓకే పద్మం నీరజ అంటే నీళ్ళలో నుంచి పుట్టింది పంకజ అంటే బురదలో నుంచి పుట్టింది అక్కడి నుంచే కాబట్టి సరస్సులో నుంచి పుట్టింది సరోజ ఇదంతా పద్మే కదా కానీ ఇప్పుడు చూడండి అబ్జము అన్నా పంకజము అన్నా సరోజము అన్నా నీరజం అన్నా అర్థం ఒకటే కానీ నిర్గుణం అన్నా నిష్క్రియమన్నా ఈ పదాలు నేను పంకజము సరోజము అబ్జము ఇవన్నీ మాట్లాడుతూ పోయినాను అనుకోండి ఇవన్నీ తామర పువ్వునే చూపిస్తున్నాయి నీకు క్లియర్ ఇంతకు చెప్పినటువంటి నిర్గుణము నిష్క్రియము ఇవన్నీ కూడాను ఆత్మనే చూపిస్తున్నాయి విషయం ఒకటే భిన్న ప్రవృత్తులతో అక్కడ ఉంది ఇక్కడ అట్లా కాకుండా ఇవేమిటివి ఇది పదానం సామానాధికరణ్యం కాదు పర్యాయ పదాన్ని ఇవేంటివి పర్యాయ పదాన్ని సినోనిమ్స్ సినోనిమ్స్ అంటే ఒకే పదాన్ని మనం అనేకమైనటువంటి పదాలతో వాడుకుంటూ పోతాం కాబట్టి నీరజమన్నా పంకజమన్నా సరోజమన్నా అబ్జమన్నా ఇవన్నీ కూడాను జలజమన్నా ఇవన్నీ ఒకే తామర పువ్వు అని పద్మాన్ని కమలాని చూపిస్తూ ఉన్నాయి అట్లాగే ఈ పదాలన్నీ కూడాను ఒకటే చూపిస్తున్నాయి డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా ఆ తామర పువ్వుకు సంబంధించిన పదాలు ఏవైతే నేను చెప్పానో అవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి పద్మం అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి కమలం అర్థాన్ని మీకు ఇస్తున్నాయి కానీ ఇక్కడ నిర్గుణ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నిష్క్రియ పదం అర్థం చూస్తే నిర్గుణ గుణం లేనిది క్రియలేనిది సరేనా నిర్వికల్పహా వికల్పము లేనిది చూడండి ఎట్లా ఉండదు నిర్వికారహ వికారం లేనిది నిర్హకారహ ఆకారం లేనిది వికారం లేనిది ఆకారం లేనిది కాబట్టి ఇలా చూచినప్పుడు ఇవి పదానం సమానాధికారణ్యం ఇంతకుముందు మనం చూచింది పర్యాయ పదాలు పర్యాయ పదాలు అన్ని ఒకే పదం ఆ పదం ఒకటే చూపిస్తూ ఆ ఏ పదాన్ని చూసినా కూడాను కమలము కమలము కమలము కమలము పద్మము పద్మము తామరపు తామరపు వస్తుంది ఇక్కడ కాదు ఈ పదాన్ని చూస్తే నీకు ఆత్మనే వస్తుంది కానీ పదము అర్థం ఏమిటని చూసినప్పుడు మాత్రం మారిపోతూ ఉంది నిర్గుణ నిష్క్రియ నిత్య ఇది గుర్తుపెట్టుకోండి పర్యాయ పదాలకి సామానాధికరణ్యానికి ఉండేటువంటి తేడా ఇది కాబట్టి పద సమానాధికరణ్యం అంటే అది పద సామానాధిక సామానాధికరణ్యం అంటే అర్థాలు వేరుగా ఉంటాయి అర్థాలు వేరుగా ఉంటాయి పరమార్థం ఒక్కటే अर्दा वेगा उ परमार्थम पकट क्लीय इपड़ी चूस निर्गुण इधदी नित्य मुक्तोस्मी अट्नावे न्यु अहमस्मी अहमस्मी एक्म अदी सत्य शब्द सत्यात्म सत्यात्म निथ्यात्म नित्य मुक्त अदी निर्गुण अदे निर्गुण अटेव చూస్తున్నావు అది నిర్గుణ ఇప్పుడు ఏం చేయాలో తెలుసా పదసామానాధికారణ్యం వచ్చినప్పుడు నిత్యముక్త అన్నాం కదా ఇంతకుముందు చెప్పాను కదా నిత్యముక్తోస్మి అన్నప్పుడు నిత్య నిర్గుణోస్మి నిత్య నిష్క్రియోస్మి ఆ నిత్యం అన్నిటికీ అన్వయించుకుంటూ పోవాలి అంటే ఒక క్షణంలో నిర్గుణంగా ఉండి మరొక క్షణంలో సగుణం అయిపోతానని కాదు ఒక క్షణంలో నిష్క్రియంగా ఉండి ఒక క్షణంలో క్రియాశీలత్వంతో ఉంటానని కాదు అట్లా ఉంటే పరమేశ్వరుని యొక్క అది పరబ్రహ్మం యొక్క అనంతత్వానికి భంగం వాటిల్లుతుంది అలా ఉండేందుకు అవకాశం లేదు నిత్యం అనేటువంటిది మారింది గనక ఈ నిత్య శబ్దం ముక్తోస్మి అహం ముక్తోస్మి క్లియర్ నిత్య ముక్తోస్మి ఈ నిత్య శబ్దం ఏదైతే ఉందో నిత్యాత్మ దీన్ని ఈ నిత్య నిర్గుణోస్మి నిత్య నిష్క్రియోస్మి నిత్య నిత్యోస్మి అర్థమవుతుంది అట్లా కాబట్టి నిత్య నిర్గుణ అన్నప్పుడు ఇక్కడ మనసు నేను కాదు మళ్ళీ నిషేధం మనసు నేను కాదు ఎందుకని మనసులో గుణాలు ఉన్నాయి గుణాలున్నాయి కనుక రాగద్వేషాలు ఉన్నాయి లైక్స్ అండ్ డిజ్లైక్స్ సత్వరాజ సమో గుణాలు ఉన్నాయి అవి మనసులోనే తెలుస్తూ ఉన్నాయి మనసులో అవి తెలుస్తూ ఉంటే నా వల్ల తెలుస్తూ ఉన్నాయి నేను ప్రకాశిస్తున్నాను కనుక మనసు లయించినటువంటి గాఢ నిద్రలో అవేవి లేవు అవి లేకపోయినా నేనున్నాను అవి లేకపోయినా నేనున్నానంటే అవి నా లక్షణాలు కావు క్లియర్ మీకు తెలుసు కదా లక్షణం అంటే ఏంటని కనుక నిర్గుణోస్మి అయ్యా ఎప్పుడు నిర్గుణోస్మి ఇది సమాషం ఇప్పుడు ఎందుకు నిత్య నిర్గుణోస్మి అనాల్సి వచ్చిందంటే కోమలో ఉండాడు అనుకోండి ఆయన కూడా నిర్గుణోస్మి స్వామి ఆయన చెప్పడం లేదు నువ్వను నిర్గుణోసి ఏమైంది మావుతు తీసే నిర్గుణోసి త్వం నిర్గుణ అసి నువ్వు నిర్గుణుడివి అని చెప్పావు కరెక్టే ఎందుకంటే వాడికి ఏం అర్థం కావడం లేదు కదా మనసే లేదు కొమలో ఉండడు అనిస్తిష ఇచ్చేసాము నిర్గుణ అనిస్తిష రిలీజ్ అయితే నా నిర్గుణ అది కాబట్టి ఆయనకి నిర్గుణంగా కనిపిస్తూ ఉండినా ఏమీ తెలియకుండా జ్ఞానం లేకుండా అది అనిత్యం ఇది నిత్య నిర్గుణ అది నిత్య శబ్దం పడ్డంలో అర్థం అది అహం నిత్య నిర్గుణోస్మి నెక్స్ట్ నిష్క్రియోస్మి అహం నిత్య నిష్క్రియోస్మి ఎందుకో తెలుసా క్రియాశీలత్వంతో ఉండేటువంటిది ఇంద్రియాలు ఇంద్రియాణి అహం నా నేను ఇంద్రియాలు కాదు కదా అవి కర్మల్లో ఉన్నాయి నేను ఇంద్రియాలు కర్మంలో ఉంటే కూడాను కళ్ళు చూస్తూ ఉండినా చెవులు వింటూ ఉండినా నాలుగు రుచులు చూస్తూ ఉండినా చర్మం స్పృశిస్తూ ఉండినా చెవి వింటూ ఉన్నా ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికి కూడాను ముక్కు వాసన చూస్తున్నా శబ్దాది ఇంద్రియాలు శ్రోత్రాది ఇంద్రియాలు శబ్దాది విషయాల్ని గ్రహిస్తూ ఉన్నా అవి అలా తిరుగుతూ ఉంటే కూడా నేను సాక్షిగా ఉన్నా అది సాక్షి చైతన్యం ఎక్కడొస్తుంది ఇది గీత గీత నైవ కరోమితి యుక్తో మని ఇత తత్వవిత్ పశ్యన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి నెక్స్ట్ ఆ ఇంద్రియా ఇంద్రియార్ దేశ వర్తంత ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లోకి పోతూ ఉన్నాయి నేను నా ఏవ కరోమి ఇది నేను ఏమీ చేయడం లేదు అవి పోతూ ఉంటే నేను చూస్తూ ఉన్నా దిస్ ఈజ్ సాక్షి ఆల్ విట్నెస్ అండర్స్టాండ్ ఆల్ విట్నెస్ కాబట్టి ఇంద్రియాలు నేను ఎందుకు అవకాశం లేదు కనుక అహం నిత్య నిష్క్రియోహం నిత్య నిత్యోహం కాలంలో కొన్ని ఉంటాయి అబ్బా అక్కడ అది ఎప్పుడు అట్లాగే ఉంటుందండి అంటుంటారు మనకు తమాషా అట్లా ఉండదు అంటే ఎక్కువ కాలం ఉండేదాన్ని అక్కడ ఎప్పుడు ఇలాగే జరుగుతుంటుందండి మీరు ఎప్పుడైనా పోండి అక్కడ భోజనం ఉంటుందండి ఉండదు ఒకసారి ఉండదు ఒకసారి ఉండదు కాబట్టి ఆ నిత్యం అనేటువంటిది మనం వాటిని ఏదో కల్పించుకొని చెప్తూ ఉంటాం ఎక్కువ కాలం ఉండేదాన్ని బట్టి కానీ ఇది అట్లాంటిది కాదు కాలవాచానికి సంబంధించింది కాదు కాలానికి ఆధారమైంది కాలానికి ఆధారమైంది టైంకి ఆధారమైంది కనుక నిత్య నిత్యోస్మి అట్లాగే వికల్పం లేదు వికల్పం ఉండడానికి అవకాశం లేదు ఎందుకని ఆద్యంతవత్వాత మన ఒక సంకల్పం వచ్చింది అది పోతే వికల్పం వస్తుంది అది పోయి మళ్ళీ సంకల్పం వస్తుంది సంకల్పం పోతే వికల్పం వస్తుంది ఈ సంకల్ప వికల్పాలకి ఆద్యంతాలున్నాయి నాకు ఆద్యంతాలు లేవు అవి కదలడానికి నేను ఆధారమయ్యను గనక వాటిని ఆదిని చూస్తున్నా అది ఆగిపోయినప్పుడు వాటి అంతాన్ని చూస్తున్నా ఆద్యంతాలందు నేనున్నా నాకు ఆద్యంతాలు లేవు అందువల్ల నిర్వికల్ప నిరంజన నిర్వికార మార్పు లేదు ఎప్పుడైతే నిత్య శబ్దం వాడామో మార్పు అవకాశం లేదు మాడిఫికేషన్ లేదు మార్పు ఉంటే భావ వికార నాకు భావ వికారాలు లేవు భావ వికార వేత్త భావ వికార వేత్త ఆ భావ వికారాన్ని తెలుసుకునేవాడిని దేహంలో మార్పులున్నాయి వికారాలు వాటిని నేను తెలుసుకుంటూ ఉన్నా మనసులో మార్పులున్నాయి వాటిని నేను తెలుసుకుంటూ వేత్త వీటి నేను తెలుసుకుంటూ ఉన్నాను ఇవి తెలియబడుతూ ఉన్నాయి తెలియబడేవి కూడా నేను అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి నిత్యోస్మి నిరాకారోస్మి నిత్యముక్తోస్మి నిర్మలోస్మి చూసారా నిర్వికార్త్రజ్ఞ అది అడా క్షేత్రజ్ఞ స్వరూపాత్ నేను క్షేత్రజ్ఞమై ఉన్నాను కనుక క్షేత్రంలో మార్పులు వస్తూ ఉన్నాయి క్షేత్రం అంటే మనం చెప్పాను కదా మనకు పదమూడో అధ్యాయంలో కేవలం ఈ దేహమే కాకుండా నీకు తెలిసేవన్నీ ప్రపంచంతో కలిపి అవే కాదు నీ భావాలతో సహ అంతా క్షేత్రమే ఏదైతే వికారం ఉందో అదంతా క్షేత్రమే దాన్ని తెలుసుకునేటువంటి నీవు క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞ క్షేత్రం కన్నా అన్యమైనటువంటి వాడే గనక తెలుసుకుంటూ ఉన్నాడు వికారాలన్నీ మోడిఫికేషన్స్ అన్ని క్షేత్రంలో ఉన్నవే గాని క్షేత్రజ్ఞంలో లేవను గనక క్షేత్రజ్ఞోహం అహం క్షేత్రజ్ఞ నిత్య ముక్త నిత్య నిర్మలస్మి నిర్మల అస్మి అహం మలం న అది నిర్మల శబ్దార్థం మలం నవిద్యతే అసలు మాలిన్యమే లేదు రెండో వస్తువు ఉంటే మాలిన్యం ద్వితీయ కదా రెండో వస్తువు ఉంటేనే మాలిన్యం ఇప్పుడు ఈ చొక్కా మలినపడిందంటే ఆ చొక్కాని మలినపరిచేటువంటి దుమ్ము ఉన్నది కనుక అది దీని మీద పడ్డం ఇది మలినం అంటున్నాం అనిస్టే రెండవ వస్తువే లేనప్పుడు ఏకమేవ అద్వితీయ బ్రహ్మ గుణదంత పరబ్రహ్మ స్వరూపం దాన్ని మలినం చేయడానికి రెండవ వస్తువు లేదు గనక మలం న విద్యతే ఇది నిర్మల నిత్య నిర్మల ఇక్కడ ఈ ప్రపంచంలో నిర్మలమైనవి చాలా ఉన్నాయి మనం కూడా అంటాం బాహ్ ఈరోజు నిర్మలంగా ఉంది స్వామీజీ అంటారు మళ్ళీ మరుసటి రోజు వచ్చి మనసంతా కలతగా ఉంది కాబట్టి నువ్వు నిర్మలు కాదని నిత్య నిర్మలత్వం లేదు సార్ నిత్య నిర్మలత్వం లేదు కాబట్టి వీటిల్లో అక్కడక్కడ మనకు నిర్మలత్వం కనిపించినా ఆత్మయందు నిర్మలత్వం నిత్య నిర్మలత్వం అహం నిత్య నిర్మలోస్మియా ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు శవ బహిరంతర్గతోచ్యుత సదామశుద్ధ నిస్సంగో నిర్మలోచల అహం స్టాటింగ్ అహం ఇయమహితిది నిత్యముక్త అదే ప్లీజ్ అండర్స్టాండ్ ఇంత ముందు చంద్ర లాస్ట్ నిత్యముక్తోస్మి అన్నాం కాదు అహం నిత్యముక్తోస్మి ఇప్పుడు ఇంకా అహం అన్నప్పుడు మళ్ళీ అది అవసరంలే అహం అని అనగానే నిత్యముక్తాత్మ నిరంతరం కూడాను ఎవరికైతే నిత్యముక్తి అటువంటి ఆత్మీయ స్వరూపం నేను గనక ఆ అహం శబ్దార్థమేంటి నిత్యముక్తాత్మ అంతేగాని అహంకార కాదు నిత్య ముక్తాత్మ అహం నిత్య ముక్తాత్మ ఆకాశవత్ ఆకాశమివ ఆకాశం ఇవ వలె అంతేగాని ఆకాశం కాదు ఆకాశం చచ్చినది ఉంటుంది పోర్ది కొలాప్స్ వల్ అది కూడా స్పేస్ జస్ట్ లిస్ ఆకాశవత్ ఆకాశమివ వత్ ఆకాశము వలె అహం నేను బాగా ఇది అంత ధ్యానం ఇప్పుడు మననం అయిపోయింది కదా శ్రవణం మననే అయింది అంత ముందు మొన్న చూచిన శ్లోకాలు మనను నెక్స్ట్ నిధిధ్యాసం నిధిధ్యాస స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడు ఈ పదాలు మీరు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ నేను చెప్తాను నిధిధ్యాస ఏంటనే ధ్యానం కాబట్టి జాగ్రత్తగానే అండి అహం నిత్యముక్తాత్మ అహం ఆకాశవత్ ఆకాశం ఇవ ఆకాశం లాగే సర్వం సర్వం చూడండి సర్వం ఏంటి సర్వం విదితం అవిదితం ఆకాశం అంతటా ఉన్నదన్నాం అనుకోండి సర్వం సర్వం అంటే ఎక్కడ స్వామీజీ అంటే ఏమో విదితం నాకు తెలిసినంతవరకు నాకు తెలియనంత వరకు చంద్రయాన్ పోయింది అది తీసుకొని వచ్చి కొత్తదిచ్చింద ఇన్ఫర్మేషను అక్కడ కూడా అర్థం విది అవిదితం అదే పాయింట్ ఇంకే విదితం అవిదితం సర్వం సర్వం ఆకాశవత్ ఆకాశం ఎట్లాగైతే సర్వం ఇప్పుడు చంద్రయాన్ పోయింది అక్కడ ఆకాశం చంద్రుడి దగ్గర ఒకవేళ సూర్యుడి దగ్గరకు పోగలిగితే ఆయనకన్నా మనం మిడిమిడి విజ్ఞానంతో మండిపోతు ఆయనకన్నా ఎక్కువగా అక్కరు కూడా ఆకాశం ఉంది ఎందుకని సూర్యుడుండే స్పేస్లోనే కాబట్టి నీకు ఆకాశం ఎక్కడెక్కడ ఉందని తెలుసు నాకు కొంత తెలుసు కొంత తెలీదు మొత్తానికి ఉంది అంత సర్వం ఎక్కడయ్యా బహిరంతర్గత అచ్యుత బహి అంత బహి గత అంతః గత బహిర్గత అంతర్గత సర్వం అన్నిట్లో లోపల బయట గత వ్యాప్త చూసారా పదాన్ని పదం అర్థాన్ని గనక కరెక్ట్గా కనుక మనం ఇదే కాగ్నేటివ్ థింకింగ్ కరెక్ట్గా పదం యొక్క అర్థాన్ని గనక సంస్కృతం పట్టుకుంటే పదం చెప్పుకుంటూ పోదు నువ్వేం చేయాల్సిన అవసరం లేవు గత అంటే వ్యాప్త అంతే ఇంకో రెండోది మాట్లాడుకో అర్థమవుతుంది బహిర్గత అంతర్గత సర్వం ఎక్కడికన్నా పో లోపల బయట ఏముంది అంటే ఆకాశమేముంది గనక ఆకాశవత్ సర్వం కాబట్టి సర్వం అంతటా కూడా లోపల బయట ఎక్కడ నువ్వు చూచినా ఆకాశం ఎట్లాగైతే ఉందో వదు ఆకాశం లాగే అహం నిత్యముక్తాత్మ నేను కూడా అట్లాగే ఉన్నాను గతహ అంతర్బి గతహ అందువల్ల అచ్యుత అచ్యుత ఆకాశం అచ్యుత కాదు అుత ఆకాశం నశించిపోద్ది స్పేస్ కదా దేశకాలదులు నశించిపోతాయి అదే కదా థియరీ ఆఫ్ రిలేటివిటీ అర్థమవుతుంది కనుక నేను సి దిస్ వెరీ బ్యూటిఫుల్ బహి అంతహ గత కానీ సర్వం ఆకాశం కూడా అట్లే కనపడుతుంది అందువల్ల ఆకాశ వత అన్నాడు ఆకాశం లాగా అంతేగాని ఆకాశం కాదు ఎందుకని ఆకాశం అుతహ నేను అచ్యుత ఆకాశం నశించిపోద్ది కానీ నేను నశించేటువంటి వాడిని కాదు ఇప్పుడు ప్రళయం వచ్చింది అనుకున్నా చూసుకోండి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుండారే ప్రళయం వచ్చింది ప్రళయంలో ఆకాశం ఉంటుంది అంతే మళ్ళీ సృష్టి జరగద్దా లేదా ఎందుకని సదైవ స్వామి ఇదమగ్రహసీదు ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అందువల్ల కాబట్టి టైము స్పేసు రెండు కూడా కొలాప్సిబుల్ దేశము కాలము రెండు పోతాయి కాబట్టి చ్యుత ఆకాశం ఏదైతే ఉందో అది చ్యుత కానీ నేను అచ్యుత గనక ఆకాశ వత అనాల్సి లేకపోతే ఆకాశం అనేయచ్చు అందువల్ల గగన సదృశం గగన సదృశ్యం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం ఆకాశం ఇవ్వ ఆకాశవత్ క్లియర్ సదా సర్వ సమహ చూడు సదా ఎల్లప్పుడూ కాలవాచకం అంటే కాలం ఉన్న కాలం లేకపోయినా కూడా సమ ఎప్పుడు సమంగా ఉండేటువంటి వాడిని సమదర్శనం శుద్ధ ప్యూర్ ఇంకా దాంట్లో మలినం జరగడానికి అవకాశం లేదు ఎందుకని నిస్సంగహ సంగత్వమే లేని వాడిని ఇంకా మలినం ఎట్లా చేరుతుంది నిర్మలహ మలం తెలియనటువంటి వాడిని అందువల్ల అంతటా వ్యాపించి నేనే ఉన్నాను గనక వ్యాపించి అంటే విశ్వంలో చెప్తున్నా లేకపోతే ఉన్నది నేనే అందువల్ల అచలహా చలహ నా నా చలతి కథలను ఎందుకు స్పేస్ ఉంటాయి కదా ఎందుకని స్పేస్ కూడా నేనే వస్తుంది అదండి ఇప్పుడు తర్వాత దీని మీద ధ్యానం చేస్తారు ఆత్మబోత ఈస్ నాట్ అన్ ఈజీ టెక్స్ట్ లిస్టన్ కాబట్టి అహం నిత్యముక్త ఆకాశవత్ ఆకాశం ఇవ సర్వం బహిరంతర్గత సర్వం బహిర్ సర్వం అంతః గత వ్యాప్త అంటే సర్వగత సర్వవ్యాప్త అంతేనండి ఆయన కదా ఇప్పుడు సరే ఆకాశ విషయం వదిలిపెట్టు అహం అంటున్నాడే నిత్యం ముక్త అం బహి గత అంతహ గతహ అంటే బహి వ్యాప్త అంతహ వ్యాప్త నేను లోపల బయట అంతా వ్యాపించ లోపల దేనికి లోపల బయట దేన్ని దేన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఈ మాట ఎప్పుడైతే లోపల బయట అన్నాడు మనం అంటుండ లోపల ఉండేవాడి బయట రాబాయ్ అని అన్నాం అనుకోండి ఇంట్లో ఉండాడు అని అర్థం కాబట్టి లోపల అనేటువంటి పాయింట్ ఏంటంటే అంటా చూడండి సార్ లేదా ఏమి లేదని చే పర్సు చేత పట్టుకుంటే లోపల ఉంటా చూడండి సార్ అన్నది అనుకోండి భార్య అక్కడ లోపలంటే పర్సు ఏం తెలియనట్టుగా రోజు అడుగుతారు వాళ్ళని తినవు లోపలేదు చూడండి అంటే పర్సు సార్ బయట పెట్ట పర్సు కనుక బహి అంతహ బహిరంతరు గత లోపల బయట వ్యాపించడం దేన్ని బట్టి ఏ స్టాండ్ పాయింట్లు అంటున్నాడు ఇది లోపలని బయటని దేహాత్ బహి దేహాత్ అంత ఇది శరీరాత్ ఉపాధి ఉపాధి దేహానికి బయట దేహాత్ బహి అపి గత దేహాత్ అంత అపి గత వ్యాప్త ఈ దేహానికి బయట లోపల అంతా కూడాను వ్యాపించాడు ఎవరు నేనే అయమాత్మ నిత్యముక్తాత్మ స్వామిజీ లోపలి ఎట్లా వ్యాపించి ఉండేది చెప్పు లోపలేముందో చెప్పు ప్రాణం నేనే ప్రాణం నేనే నేను ప్రాణం కాదు ప్రాణం నేనే కొండ మట్టి మట్టి కొండ కాదు అట్లా ప్రాణం నేనే లోపలేముంది ఇంకా చెప్పు బుద్ధి ఉంది స్వామి బుద్ధి నేనే అహం నేనే కాబట్టి లోపల నీకు ఏవి వృత్తి అహం వృత్తి ఇదం వృత్తులు మనసులో కదిలేవి బుద్ధిలో కదిలేటువంటి అహం వృత్తి చిదాబాసు చేతనం అవన్నీ కూడాను నేనే ఆ విధంగా లోపలంతటా కూడాను వ్యాపించి ఉన్నాను దేహాత్ అంత గత వ్యాప్త దేహాత్ బహి వ్యాప్త గతహ కాబట్టి దేహం బయట కూడాను నేనే ఉన్నాను ఇది అర్థమవుతుంది మనకు లోపల ఉన్నది అర్థమవుద్ది బయట ఉండేది అర్థం కాదు ఇప్పుడు కదా బయట ఎట్లా ఉంటాడు బయట ఏముంది బయట నీకేం తెలుస్తుంది అదే నీకు తెలియనప్పుడు అది ఉన్నా బయట ఏముంది అంటే ప్రపంచ ప్రపంచం వేరే విషయం నీకు తెలిసే ప్రపంచం వేరు మళ్ళీ నాకు తెలిసే ప్రపంచం వేరు శబ్దాదయ ఏమున్నాయి బయట రూపాలు శబ్దాలు స్పర్శలు రసాలు గంధాలు ఇవే ఉన్నాయి ఇవి నీకు అందుతూ ఉండేది ఈ శబ్దాలే నీకు శ్రోత్రులేదు ఇంద్రియ ఇంద్రియాలకి అందుతున్నాయి జ్ఞానేంద్రియాలకి కాబట్టి శబ్దాదయ ఉన్నాయి అవి ఎవరు అవి కూడా నేనే బహి అహం బహి గత బహి అపి అహం వ్యాప్త ఎట్లా స్వామీజీ ఏమన్నా చెప్పు త్రిపుటి ఉంది బయట ఇదంతా మీకు చెప్పున్న జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ ఆత్మస్వరూపంలో ఈ మూడు త్రిపుటి జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద నాస్తి ఎందువల్ల ఏదైతే కనపడుతూ ఉందో తెలుస్తూ ఉందో అది జ్ఞేయమైతే అది ఆత్మే తెలుసుకునేటువంటి ప్రమాత ఎవడైతే ఉన్నాడో జ్ఞాత అతడు ఆత్మ ఆత్మే అలా తెలిసేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా ఉన్నదానికి సంబంధించిందే ఇవి నామరూపాలతో తెలుస్తూ ఉన్నాయి నామరూపాలు పోతాయి వాచారంభనో వికారమో నామధ్యేయం మృతికేత్యవ సత్యం కుండలన్నీ పగిలిపోతాయి బట్టి ఉంటుంది కాబట్టి నామరూపాల్లో మార్పు ఉంటుంది అస్థిభాతి ప్రియం మారేది కాదు మర్చిపోయినారా అస్థిభాతి ప్రియం రూపం నామచేదంశపంచం ఆద్యత్రయం బ్రహ్మ రూపం జగద్రూపం తథోద్వయం ఎప్పుడు ఉండాలి ఆ మూడు అస్థిభాతి ప్రియం సత్తు చిత్తూ ఆనందం ఏదైతే ఉందో అది ఎప్పుడు ఉంది నామరూపాలు మారిపోతూ ఉన్నాయి జగత్ మారిపోతూ ఉంది ఈ ఐదురితోనే తెలుస్తున్నాయి అది మిథ్య ఇది సత్యం కాబట్టి ఇప్పుడు మిథ్యకు ఆధారమైంది ఏంటి సత్యం ఆ సత్యం ఏంటి సత్యం జ్ఞానం అనంతం సచిదానంద స్వరూపం అదే నేను ఆత్మ కాబట్టి జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ భేదాలు లేకుండా త్రిపుటికి ఆధారమైంది నేనే గనక వాటన్నిట్లో ఉన్నది నేనే కాబట్టి బాహ్య అపి అహం గత వ్యాప్త అంత వ్యాప్త బహి వ్యాప్త ఇప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది ఏంటో ఇది మాత్రమే మనకేం అర్థం కాదు ఎందుకని బహి కనుక మనం వ్యాప్త అయ్యేటట్లయితే బ్యాంకులో డబ్బంతా తెచ్చుకోమ అబ్బా మనకి ఇవే వస్తాయి ఆలోచన బహినా బహి గత ఇంక పోయి తెచ్చుకోవడమే లేదు అందుకు మీకు కన్ఫ్యూషన్ కదా నేను చెప్తాను నిద్రపోయారే స్వప్నవత్ స్వప్నవత్ తిరుపతి నిద్రపోయిన తర్వాత నిద్రలో నీ కలొచ్చింది కళలో చూసేవాడు ఉండా స్వప్న లేడా లేకపోతే కల ఎట్లా తెలుస్తుంది కళలో స్వప్న ద్రష్ట ఉన్నాడు క్యాలిఫోర్నియాలో స్వప్నద్రష్ట ఓకే కాలిఫోర్నియా ఉందా లేదా జ్ఞేయం జ్ఞాతవరు ఉన్నాడు అక్కడ కాలిఫోర్నియాలో ఉన్నాడు యాక్చువల్గా మన ఆశ్రయం నిద్రపోతున్నాడు మన ఆశ్రయం నిద్రపోతున్నాడు కళలో క్యాలిఫోర్నియాలో ఉన్నాడు కాలిఫోర్నియా జ్ఞేయం ఇప్పుడు అర్థమైంది కాలిఫోర్నియాని చూసేవాడు వీడు స్వప్నద్రష్ట జ్ఞాత వాడికి ఏమైంది తెలుస్తుంది వాడు ఉండేది వాడు ఎవరిని అడిగారు అనుకోండి ఏం సార్ ఈ సిటీ ఏంటి సార్ అంటే క్లా ఎక్కడ సార్ యుఎస్ఏ సార్ అంటే సార్ అదే లండన్ని వెతికే ప్లేసు మన లాడన్ ల్యాండ్ని వెతికే ప్లేస్ అమెరికా ఓకే అది పాయింట్ ఆ జ్ఞాన జ్ఞేయ జ్ఞాత ముగ్గురున్నారు కదూ వీళ్ళు ముగ్గురుండారా ఒక్కరేనా ముగ్గురుండారా ఒక్కడే ఎప్పుడు తెలుస్తుంది తెలుసా మేలుకుంటే స్వప్న కాలంలో ముగ్గురు మూడున్నాయి జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదాలు ఉన్నాయి చూస్తున్నాను చూడబడుతుంది చూ తెలుసుకుంటున్నాను దీన్ని కానీ ఒక్కసారి నిద్ర నుంచి కనుక మేలుకున్నాడా వాడే ఉండాడు ఇంకేమీ లేవు ఇప్పుడు ఇప్పుడు అనుకున్నాడు అనుకోండి ఆ స్వప్నంలో ఉన్న ముగ్గురెవరు కాలిఫోర్నియా ఎవరు నేను తిరిగింది ఎక్కడా నేను మాట్లాడింది ఎవరితో సార్ అంతా నువ్వే అవన్నీ లేవా లేవు అయితే నిత్యం ముక్తోస్ పో అన్నిటి నుంచి విడిపిడిపోయినావు అన్నీ లేవు కాబట్టి స్వప్నంలో నీకు మూడు తెలుస్తూ ఉండినా మేలుకున్న తరువాత మూడు లేకుండా నువ్వు ఒక్కడవి ఎట్లాగైతే ఉన్నాయో త్రిపుడు లేకుండా కాబట్టి జ్ఞాతుల జ్ఞాన జ్ఞే భేదాలు ఏవైతే ఉన్నాయో అవే నీకు ప్రపంచంలో తెలుస్తూ ఉన్నాయి నీవు ఆత్మను తెలిసినప్పుడు ఇవన్నీ కూడా నీకన్నా భిన్నమైనటువంటివి కానీ కావు నీ విషయం వదిలిపెట్టు పరమేశ్వరుడి కన్నా భిన్నమా కాదు కదా నువ్వే పరమేశ్వరుడివి తత్వం ఎస్టాబ్లిష్ అయింది కదా కాబట్టి నీకన్నా కూడాను వేరుగా ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి అహం ఆకాశవత్ సర్వం బహిహి అంత గత అచ్యుత నెక్స్ట్ పాయింట్ అచ్యుత అచ్యుత అంటే చ్యుతి న విద్యతే ఇది అచ్యుత నాశమే తెలియంది అచ్యుత నాశం తెలియకుండా కొన్ని ఉంటాయి చూడండి కానీ అది ఆత్మ కాదు నాశం తెలియకుండా కొన్ని ఉంటాయి ఎందుకుంటాయి అవి నాశం కోసం ఉంటాయి ఇప్పుడు ఈ దేహాలన్నీ అవే కోపర బాకండి నాది కూడా కలుపుతున్నా సరేనా ఇప్పుడు ఇదేంది ఇది అచ్యుత స్వరూపమా చ్యుత చ్యుత కానీ ఇప్పుడు ఇప్పుడు ఉంది బానే ఎందుకుందో తెలుసా చావడం కోసమే ఉంది అన్నీ అంతే యద్రూపం అంత క్షణం నశించిపోయేటువంటిది అచ్యుతం అంటే అది కాదు కాబట్టి ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా పోతా ఉన్నాయి కానీ ఇది అట్లా కాదు కాలానికి అధిష్టానత్వాత కాలాధిష్టానం గనక ఇది నశించేటువంటి ప్రశ్న లేదు గనక అచ్యుత ఇది రెండు మూడు కాలాల్లో నైన్ నా అచ్యుత ఎప్పుడు చావలేదు నా చుతహ చూడండి తమాషా నా చెతే ఇప్పుడు చావడం లేదు మార్పు నా చెవిష్యతే భవిష్యత్ లాగా చెవిష్యతే రేపు పోయ్యది నశించేది కాదు నా చ్యుత గతంలో చావలేదు ఆత్మ నా చెవతే ఇప్పుడు కూడా నశించడం లేదు నవిష్యతే భవిష్యత్తులో కూడా నశించబోదు అందుకని నత్వేవాహం జాతునాశం నత్వం నేమే ఏ అర్జున నువ్వు నేను ఈ రాజులు ఈ కురుక్షేత్రంలో ఉన్నవాళ్ళంతా గతంలో ఉన్నవాళ్ళమే ఇప్పుడు ఉన్నవాళ్ళమే భవిష్యత్తులో లేకుండా పోయేవాళ్ళం కాదు దేహాలు పోతాయేమో కానీ మనం ఎప్పుడూ ఉంటాం కుండలు పగిలిపోతాయేమో కాని ఆకాశం ఎక్కడికి పోదు ఆకాశవత్ సర్వం బహిరంతర్గతాండ్ కాబట్టి అచ్యుత ఇప్పుడు చూసారా ఈవన్ ఆకాశం కూడా చ్యుతం నశించేది కానీ ఆకాశానికి కూడా నేను ఆకాశాదేహి అపి అధిష్టానత్వాత్ దానికి కూడా అధిష్టానం కనుక నేను నశించేటువంటి వాడిని కానీ కాదు జస్ట్ పైగా దానికి రూపం లేదు ఎందుకు ఆకాశం అంటే రూపం లేదు నాయన అమూర్తత్వాత్ కదా నిరవయవత్వాత్ ఆకాశాన్ని ఎందుకు పోల్చాడికి ఇన్ని ఉండగా అంటే ఆకాశం అమూర్తత్వాత్ దానికి రూపం లేదు ఆత్మక రూపం లేదు ఆకాశానికి అవయవాలు లేవు ఇప్పుడు మన చేతులు కాళ్ళు అన్నట్టుగా ఆకాశానికి ఏమి లేవు ఉంటే అది కూడా పోద్ది కాబట్టి నిర్వయవత్వాత్ నిరవయవత్వాత్ అంటే కేవలం అవయవాలు లేనిటువంటిది నిరవయం ఆత్మ నిరవయవం నిరవయవత్వాత్ ఇది కూడా అవయవాలు లేనటువంటిదే కాబట్టి దీని ఇప్పుడు మీకు అనిపిస్తుంది స్వామిజీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ గాలి కూడా అంతే కదా వాయువు ప్రదేజ వాయు ఆకాశాల్లో పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆకాశాన్ని ఎందుకు తీసుకున్నాడు అంటే ఆకాశం అయ్యా దానికి అవయవాలు లేవు అందువల్లను తీసుకోవాల్సి వచ్చేది దాన్ని అని చెప్పాము ఇప్పుడు మనం పైగా దానికి రూపం లేదు అమూర్తత్వాత్ అందువల్ల మరి గాలికి కూడా రూపం లేదు కదా అమూర్తత్వాత్ గాలికి కూడా లింప్స్ లేవు కదా అవయవాలు నిరవయవత్వాత్ ఆకాశం వలే ఆకాశవత్ అలాంటప్పుడు ఇది కూడా తీసుకోవచ్చు కదా ఎగ్జాంపుల్ అని దృష్టాంతంగా ఆకాశాన్ని ఎందుకు తీసుకోవాలి వాయువుని కూడా తీసుకోవచ్చు తీసుకోవడం లేదు ఆకాశానికి మూర్తి లేదు వాయువుకి మూర్తి లేదు ఓకే ఆకాశానికి అంగాలు లేవు అవయవాలు కాబట్టి గాలికి కూడా అవయవాలు లేవు ఇంతవరకు బాగుంది ఆకాశం మారదు గాలి మారుతు సార్ గాలిలో వికారం ఉంది ఆకాశంలో వికారం లేదు ఇప్పుడు చూడండి ఒకసారి చల్లగా వేస్తూ ఉంటుంది అప్పుడు పాటలు రాసు చల్లగాలిలో మళ్ళీ దుమ్మెత్తుకొని వచ్చింది అనుకోండి కొంపలోకి పోతాడు అప్పుడు రాదు పాట ఇది మార్పు ఆకాశం ఏమన్నట్ల చేస్తుంది లే ఇప్పుడు అదే మంచి పోతూ ఉన్నాం అనుకోండి అక్కడ ఒక పూల తోట ఉంది మల్లె పూల తోట అక్కడి నుంచి వచ్చింది అనుకోండి సువాసన చూడు తమాషా నిస్సంగం కాదు వచ్చింది దాన్ని కదా గాలికి ఉంది వాసన ఉంటే మళ్ళీ లోటు ఉంటుంది దానికి అందుకని నేను ఆ పాటలు రాసింది గాలికి లోటున్నదా అని ఎందుకు రాశానంటే ఒకవేళ వాసన కనుక దానికి ఉంటే వాసన పోతానే అది కూడా మనలాగా ఫీల్ అయిపోతుంది డబ్బులు పోతే మనం వేడిచినట్టుగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు వాసన చూస్తే పూల నుంచి వాసన తీసుకొని వచ్చింది మనం అట్ల కదా ఇప్పుడు గాలి వల్ల తమాషా ఏంటంటే దీనికి వికారం ఉండడం వల్లనే మనం ఇంట్లో ఏమేమి పదార్థాలు అనేది ఇప్పుడు ఇంటికి రాగానే ఓహో ఈరోజు ఉప్మానా ఎవరు చెప్పారు ఆయన వాసన సార్ ఆకాశం చెప్పదు ఆకాశం ఉప్మా చేస్తుంది ఆవిడ అని అప్పుడు ఆవిడ అనుకుంటుంది అప్పుడు ఆవిడ దిట్టుకుంటుంది ఆకాశం ఎంత మంచిదో చూడు ఆత్మలాగా ఇది అనవసరంగా తీసుకెళ్ళి అతను ముక్కుకు పట్టించింది లేకపోతే అతను పెట్టకుండా తినేయాలనుకున్నాను నేను అర్థమవుతుంది ప్రాబ్లమ్స్ ఇవన్నీ కనుక అది మంచి గంధాన్ని తీసుకొని వచ్చినప్పుడు సువాసనని చూడండి సుగంధ సమీరం ఇంక ఇంకెంత ఉంటుంది కవిత్వం సుగంధ సమీరం అంటే సమీరం అంటే గాలి సుగంధ సమీరం ఆహా మంచి సువాసన వేస్తా అదే పేరదెబ్బల దగ్గర పోయినామనుకోండి దుర్గంధ వాయువు దుర్గంధ వాయువు సుగంధ సమీరం ఇది కాదు సార్ వినీల్ ఆకాశం ఎప్పుడైనా చూసుకున్నావు వినీల్ ఆకాశం బ్యూటిఫుల్ కాబట్టి ఈ వికారాలు లేవు అవయవాల విషయంలో రూపం విషయంలో ఆకాశానికి గాలికి పెద్ద తేడా లేకపోయినా వికారం చూస్తే వాయువులో వికారం ఉంది కనుక దీనిని ఆత్మ ఏదో ఒక దాన్ని పోల్చాలి అందులో దగ్గరగా పోల్చాలనుకునే నీరస్టి ఏది దృష్టాంతం అంటే ఆకాశవతి క్లియర్ కాబట్టి అది కదలదు గాలి కదల్తా ఉంది మళ్ళీ అది కూడా వికారమే గాలి కదలుతుంది బా గాలి రావడం లేదండి అంటాడు అంటే ఎక్కడి నుంచి రావాలా వస్తూ ఉంటుంది ఆ వచ్చేదాన్ని పెట్టాడు ఇది కొండగాలి అంటాడు ఇది పైరు అంటాడు ఇది ఏటు అంటాడు అంటే ఏరు మీద నుంచి వస్తుంటే ఏటి గాలి మీద నుంచి వస్తుంటే పైరు గాలి అర్థం లేకుండా గాలి అంటే దెయ్యం అని అర్థం వాడికి గాలి సోకిందండి అంటాడు అర్థమవుతుంది అప్పుడు మనకు వేప మండల విని కావాల్సి వస్తాయి ఇది విషయం కాబట్టి ఆ విధమైనటువంటి వికారం కాబట్టి కదలదు గాలి కదులుతుంది వికారం చలనం కానీ ఆకాశం అచల శబ్దార్థం ఉంది కదా ఇక్కడ అచలహా అన్నాం గాలి కదులుతూ ఉంది కాబట్టి ఆకాశమే సరైనటువంటి దృష్టాంతం త్యాగరాజస్వామి అంటే చోట కదిలేవాడు కాడి నా రాముడు చుడుత కదిలేవాడు కాడే నా రాముడు కథలెన్నో కలవాడే ఐఎం బ్యూటిఫుల్ కీర్తన కదిలేవాడు కాడే నా రాముడు కథలెన్నో కలవాడే అరే అసలు ఆయన కదలకుండానే కథలు జరుగుతాయా జరుగుతాయి ఎందువల్ల ఇప్పుడు ఆకాశంలో చూడు కదిలేది కాదే దాని కథలు ఎన్నో ఉండవు చెప్పండి ఇప్పుడు చంద్రయానం కథ కదా నిన్న అంతే ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో కాబట్టి అన్ని ఆకాశంలోనే జరుగుతాయి కానీ తనకు ఏది అంటదు అంటదు ఏది అంటే ఎందుకు అవకాశం లేదు ఎన్నెన్నో వస్తుంటాయి పోతుంటాయి ఆకాశం ఎక్కడైపోదు ఈ ప్రపంచంలో ఇప్పటి ఫ్రమ్ టైమ్ మెమోరియల్ అనాదిగా చూస్తే ఎందరిని చూచిందో ఈ ఆకాశం ఎందరు నవ్వుతూ ఉంటే చూచిందో ఈ ఆకాశం ఎందరు కాలిపోతూ ఉంటే చూసిందో ఈ ఆకాశం ఎందరు మట్టిలో కలిసిపోతూ ఉంటే చూసిందో ఈ ఆకాశం ఎగిరే వాళ్ళని ఎంతమందిని చూసిందో పడిన వాళ్ళని ఎంతమందిని చూసిందో కాళ్ళు ఎరిగిన ఎంతమందిని చూసిందో కష్టంలో కాలిపోయే ఎంతమందిని చూసి అన్ని దీంట్లోనే జరుగుతాయి కానీ దాంట్లో ఏమీ లేదు తమాషాది అందువల్ల కదిలేవాడు కాడే రాముడు కథలెన్నో కలవాడే మనం కూడా రాసిన చూడం అది కూడా అదే దాని అర్థం ఎందువల్లంటే ఆయన కథలు తెలిసిన తర్వాత మనకు కూడా ఈ మార్పు చెందేటివి కావు ఇవన్నీ కదులుతూ కనుమరుగైపోయేటువంటివి ఆకాశవత్ స్థిరంగా ఉండేటువంటిది రాముడే కనుక రాముడు కా అట్ల పోది ఏది ఇది సత్యమైన కథ విని వినిపించింది మనస్సు మన విని మనసు మనవిని విని పోయిన పుణ్యము వచ్చిందనీ నన్ను పోయిన పున్నమి వచుందని చేసిన పుణ్యము తెచ్చిందని సత్యమైన కథ విని వినిపించింది మనసు మనవిని విని ఎందరందరో ఉన్నారని ఆకాశం ఎన్నున్నాయి అందరిలోని ఉన్నవని అంతర్గత ఎందరందరో ఉన్నారని అందరిలో నీ ఉన్నావని ఎన్నో మహిళ ఉండినా ఎన్నో మహిళ ఉండినా మదిలో నీవే ఉంటావని నా నీవే ఉంటావని సత్యమైన నీ వినిపించుంది మనసు మనవిని ఉండేవన్నీ ఉన్నవి మండేందుకే ఉన్నవి అవి ఉన్నప్పుడు తాను ఉండి అవి పోయినా తాను ఉంటూ ఉంది కనుక ఆకాశం ఆకాశవత్ ఇక నెక్స్ట్ సదా సర్వగత సర్వసమహ కాబట్టి కాలపరిచ్ఛేదం లేదు సదా కాలవాచకం కదా సర్వసమహ ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది ఆకాశవత్ అక్కాచవితే ఎందుకని మార్పు లేదు కాలవాచకం కనుక కాలవాచకం కాకుండా కాల పరిచ్ఛేదానికి లోనైనామనుకోండి ఆ టైం వైజ్ లిమిటేషన్లోకి వచ్చింది అనుకోండి ఉదాహరణ చూడు కాలంలో ఉంటారు ఒక కాలంలో లేకుండా పోతారు నిన్న మొన్న మొగ్గ నిన్న పువ్వు తరువాత కొంతకాలం ఏంటంటే కాయ పొల రేకులు ఆ తర్వాత అది పండు చూసారా కాలంలో వచ్చేటువంటి మార్పులు ఇవన్నీ కూడాను ఈ విధ కాల పరిచ్ఛేదంలో మార్పులు జరిగిపోతూ ఉంటాయి సమంగా ఉండదు పువ్వు ఎప్పుడూ ఉండదు కాయ ఎప్పుడు ఉండదు పండు ఎప్పుడు ఉండదు కానీ సదా సర్వ సమహ సదా సర్వ సమహ శుద్ధ అందువల్ల పరిశుద్ధంగా ఉంటుంది ప్లీజ్ నిస్సంగ దేంతో సంగత్వం లేదు కాబట్టి నిర్మల మనం నవిద్యతే నిర్మల ఇంతకుముందే తెలుసుకున్నాం అహం నిర్మలోహం నిర్మలోహం నిత్యముక్తోహం నిర్మలహ అచలహ అచలహ అంటే చలనం న విద్యత ఇది ఎస్య చలనం న విద్యత ఎక్కడైతే చలనం లేదో ఎవరిలో అయితే చలనం లేదో చలనం నవిద్యతే అస్య ఇది అచలహ అంతే ఇంకెళ్ళు ఎందుకు చలనం లేదు స్వామిజీ ఎక్కడ కదలాలో చెప్పండి ఆకాశంలో నువ్వు కదులుతావు ఆకాశాన్ని కదలవానండి ఎవడైనా ఇక్కడికి వచ్చి చూసి కొత్తగా ఆశ్రమానికి వచ్చి అరే ఆశ్రమం చాలా బాగుందండి చాలా బాగుంది బ్యూటిఫుల్ ఆ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అలా ఉంది బా అరే అన్నాడు అనుకోండి ఏంట ఏంటండి అన్నీ బాగా ఉన్నాయి ఇదేంటిది ఏంటండి ఆకాశం ఏమైంది నేను గుంటూరు నుంచి వస్తున్నాను సార్ అయితే మా ఆకాశం ఎట్లా ఎక్కడికి వచ్చింది అన్నాడు అనుకోండి ఆశ్రమం అన్నీ బాగానే ఉంటాయి మా గుంటూరు ఆకాశం ఎక్కడుంది అని అనుకోండి నువ్వు అక్కడికే బాయినా ఎందుకో తెలుసు నన్ను అక్కడి నుంచి ఆకాశం రాలేదు సార్ తమరు ఆకాశంలో ప్రయాణం చేశారు ఇప్పుడు కొండలో ఆకాశం ఉంది ఘటాకాశం మీకు తెలుసు కదా కుండలు ఎత్తుకొని పోతా ఉన్నాడు అనుకుంటా ఒకడు ఇప్పుడు ఆకాశం కుండలో ఆకాశం పోతా ఉంది అని అంటాడు కుండలో ఆకాశం కనుక పోయేటట్లయితే ఈ విశాల ఆకాశానికన్నా వేరుగా కొండలో ఉండే ఆకాశం సపరేట్గా ఉండాలి ఉందే అట్లా ఉంటేనే పోతుంది దాంట్లో ఉల్లిపాయలేస్తే పోవచ్చు అది వేరే విషయం కానీ ఆకాశం పోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆకాశంలో కొండ పోతా ఉందే కానీ ఆకాశంలో తయారైన కుండ ఆకాశంలో పోతా ఉంది అంతేగాని కుండలో ఒక ఆకాశం ఉండి అది ఆకాశంలో ట్రా ట్రావెల్ చేసేటువంటిది లేదు క్లియర్ అంతే కాబట్టి చలనం నా విద్యతే ఇది ఏ విధంగానూ ఆత్మలో చలనం లేదు చూడండి స్వభావాత్ నా స్వరూపాత్ నా సామ్యాత్ నా చలనం జ్ఞానాదికాత్ నలనం ఆత్మజ్ఞానంలో మార్పు లేదు స్వరూపంలో మార్పు లేదు సామర్థ్యంలో మార్పు లేదు ఇంకేంటి కాబట్టి చలనం న విద్య అసలు అచల అచల నెక్స్ట్ నిత్యశుద్ధ విముక్త అఖండానందమద్వండి సత్యం జ్ఞానమనంతం పరం బ్రహ్మాహమ తందో త్వమే కదా తమస్ అదే తత్ పరం బ్రహ్మ నాగోరణం తరం బ్రహ్మ అది ఏదైతే వందో ఆత్మ ప్రత్యాత్మ అదే పరం బ్రహ్మ అది తత్ పరం బ్రహ్మా అహమేవ తరబ్రహ్మ అహమేవ అంటే అహమస్మి అహమేవ అస్మి నేనే అయ్యున్నాను ఇదేంటో తెలుసా ఇప్పుడు ధ్యానం స్టార్ట్ కాబోతుంది తత్ పరబ్రహ్మ అహమేవ అస్మి ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అది నేనే ఏంటయ్యా నువ్వు నిత్య శుద్ధ విముక్త విముక్తైకం ఏకం నేను ఒక్కనే రెండవది లేదు విదౌట్ సెకండ్ అద్వితీయం అద్వైతం విముక్త బంధం లేదు నిత్యముక్త నిత్య కాలానికి పరిమితమైనటువంటి వాడిని కాదు ఎప్పుడు ఉండేటువంటి వాడిని శుద్ధహ నాకు ఏ విధమైనటువంటి మరి నం తెలీదు అఖండానందం ఇప్పుడు మనకు ఉండేటువంటిది వృత్తి జనిత ఆనందం ఏదైతే ఉందో ఒక కాలంలో ఉంటుందో ఒక కాలంలో ఉండదు కాబట్టి ఒకప్పుడు సుఖంగా ఉంటాం ఒకప్పుడు దుఃఖంగా ఉంటాం ఇది అఖండ అన్బ్రోకన్ ఈ ఆనందం భగ్నమయ్యేది కాదు ఆత్మ ఎప్పుడు నిత్యం గనక ఆనందం కూడా నిత్యానందం అది పదం అఖండానందం నిత్యానందం ఎందుకని అద్వయం దానికన్నా రెండవది లేనేలేదు ద్వయం న విద్యత ఆశ అద్వయం అదే సత్యం జ్ఞానం అనంతం సరీ సత్యం జ్ఞానం అనంతం ఇది ధ్యానం కదా ఇప్పుడు నిధిధ్యాస శ్రవణ మరణాలు అయిన తర్వాత ధ్యానం అనకూడదు నిధిధ్యాస కదా నిధిధ్యాసనం అవునా ఇప్పుడు నిధిధ్యాసనం నడుస్తా ఉంది అసలు నిధిధ్యాసనం దేనికి దేని మీద నిధిధ్యాసనం ఇదిగో నిత్య శుద్ధ విముక్త అష్మి తత్ పరంబ్రహ్మ అహమేవ అఖండానందం అహం ఆనందోస్మి ఓకే అది సత్యం జ్ఞానం అనంతం చూడండి తమాషా స్వరూపం నీ స్వరూపం ఏమిటి సత్యం అంటే సత్యం అంటే త్రికాల అబాధితం మూడు కాలాల్లో దేన్నైతే నిషేధించలేమో అది సత్యం ఇంతకుముందు మనం నిషేధించాము చూసారా దేహం కానీ మనసు కానీ ఇంద్రియాలు కానీ బుద్ధి కానీ శబ్దాది ప్రపంచం కానీ ఇవన్నీ కూడా నిషేధింపబడ్డాయి ఆత్మ నిషేధావధి సాక్షి సాక్షి చైతన్యం కదా దేర్ ఇది త్రికాల అబాధితం త్రికాల బాధితం బాధితం అంటే నిషేధించేది ఆ అంటే నిషేధింపబడదు ఎప్పుడు త్రికాల ఇన్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం గతంలో ఎప్పుడు నిషేధింపబడలేదు లేకుండా లేదు ఇప్పుడు లేకుండా ఉండేది లేదు భవిష్యత్లో లేకుండా పోయేది కాదు ఆత్మ అందుకని నిత్య శబ్ద ఓకే దీన్ని మీకు ఆత్మబోధ తత్వబోధ చెప్పినప్పుడు చెప్పానా ఆత్మ అన్నప్పుడు సత్ సత్ కిమ్ కాలత్రయేపీ తిష్టది చూసారా కాలత్రయపి తిష్టది మూడు కాలాల్లో ఉంది మూడు కాలాల్లో ఏదైతే ఉందో కాలతీతంగా ఉంది అని అర్థం ఓకే ఇది కాబట్టి దీన్ని ఎవరు నిషేధించలేరు గనక ఇది ఏకం విముక్తైకం ఏకం విముక్త ఏకం ఒక్కటే కదా ఇది ఉంది కదా ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి సత్తు చిత్తు ఆనందం సత్యం జ్ఞానం అనంతం గందరగోళం సత్యం అంటే ఎప్పుడు ఉండేదేనా మూడు కాలాల్లో ఏదైతే అబాధితంగా ఉందో త్రికాలాబాధితం కాలత్రయపతిష్ఠతి మూడు కాలాల్లో ఉంటూ ఏ కాలంలో కూడా లేకుండా పోలేదు కనుక ఎప్పుడు ఉండేటువంటి నిత్యమైనటువంటి ఆత్మ కనుక అది సత్యం కదా దాన్ని తెలుసుకునేది ఎవరు ఏదైనా ఒకటి ఉందని నీకు తెలిస్తే జానాతి ఇది జ్ఞానం కదా కాబట్టి సత్యం అర్థమైపోయింది ఇప్పుడు ఏది ఏది లేకపోయినా ఎప్పుడు ఉండేది ఏకమైంది సత్యం దాన్ని తెలుసుకునేది ఎవరు స్వామి ఆ చెప్పు నేను స్వామి నా మనసు స్వామి అన్నామనుకో అది సత్యం కాదు ఎందువల్ల నువ్వు తెలుసుకుంటూ ఉంటే నీ చేత తెలియబడుతుంది గనక తెలియబడేది దృశ్యం గనక దృశ్యమైంది క్షరం గనక క్షరం అనేది నశించేది గనక నశించేది ఏదో ఒక కాలంలో నశింపబడుతుంది గనక త్రికాల అబాధ్యత ఏది అప్పుడు నువ్వు ఆత్మ అవుతావు ఆత్మ దృశ్యమైపోద్ది దృగ్బ్రహ్మ దృశ్యం మాయ అర్థమవుతుంది కాబట్టి ఎప్పుడైతే సత్యము అన్నావో ఆత్మ సత్యాత్మని తెలుసుకోవడానికి సార్ ఇంకొక ఆత్మ లేదు ఇంకొక ఆత్మ కనుక ఉన్నదే ఇది అనాత్మ తెలుసుకుంటే కాబట్టి సత్యాత్మ ఏదో అది జ్ఞానస్వరూపమై ఉంది కనుక సత్యాత్మ చి సత్యాత్మ చి సత్య చిత్ దానిని తెలుసుకోవడానికి ఇంకొకటి లేదు కాబట్టి సత్యమైంది ఎప్పుడైతే మూడు కాలాల్లో ఉండే కాలాతీతంగా ఉందో అటువంటి సత్య వస్తువును తెలుసుకోవడానికి మరొక అసస్థ వస్తువుని నువ్వు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు పరిమితమైంది దాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదైతే సత్యంగా ఉందో అది ఏకమని ఎప్పుడైతే నువ్వు అన్నావో దాన్ని తెలుసుకోవడానికి వేరేది గనక ఉంటే ఇది జడమైపోతుంది గనక క్షరమైపోతుంది గనక అనిత్యమైపోతుంది గనక అనాత్మవుతుంది గనక అలా అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి ఏదైతే సత్యాత్మగా ఉందో అది ఎలా ఉందో తెలుసా జ్ఞానపూరితంగా ఉంది ఎలా ఉంది జ్ఞానపూరితంగా ఉంది పదం ఏంటో తెలుసా సత్య జ్ఞానం ఏం జ్ఞానం ఇది సత్య జ్ఞానం అంటే సత్యానికి సంబంధించిన జ్ఞానం చాలా క్లియర్గా ఉందనుకుంటున్నాను ఇప్పుడు ఓకే ఇంకా వేరే కోణంలో చెప్తున్నా ఇంకేం సత్యం సత్యాత్మ దానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో ఇది సత్యమైనప్పుడు ఆత్మ జ్ఞానం సత్య జ్ఞానం ఎప్పుడు ఉండేటువంటి జ్ఞానం క్లియర్ ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది పరిమితమా ఎందుకంటున్నానంటే కుండను చూసామనుకోండి ఘట జ్ఞానం వేరే వస్త్రాన్ని చూచాం పటజ్ఞానం వేరే ఇల్లు చూచాం మఠ జ్ఞానం వేరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క జ్ఞానం ఉంది అట్లా ఆత్మకి సపరేట్గా జ్ఞానమా కాదు ఎప్పుడైతే అది నిత్యాత్మైందో నిత్యమైందో దాని జ్ఞానం నిత్య జ్ఞానమయ్యిందో ఈ జ్ఞానం అంతం కలిగింది అయ్యేందుకు అవకాశం లేదు గనక ఎందుకు జ్ఞానం అంతం కాదంటే సత్యం అంతం కాదు గనక సత్యానికి సంబంధించిన జ్ఞానం కూడా అంతమయ్యేందుకు అవకాశం లేదు గనక ఇది సత్య జ్ఞానం గనక మిడిమిడి జ్ఞానం కాదు అనంత జ్ఞానం అనంత జ్ఞానం కాబట్టి సత్యం సత్య జ్ఞానం జ్ఞానానంత అనంతం అనంత జ్ఞానం కదా అంతే సత్యం జ్ఞానం అనంతం ఇది కాబట్టి సత్యం సత్య జ్ఞానం అనంత జ్ఞానం సత్తు చిత్ ఆనందం అదే సత్యం జ్ఞానం అనంతం యత్ ఇప్పుడు మీకు సత్యం జ్ఞానం అనంతం అనేది అర్థమైపోయింది కదా పూర్వం చెప్పింది కదా ఇప్పుడు కూడా అర్థమైంది కదా దీని మీద ధ్యానం చేస్తే చూడండి నిధిధ్యాస నువ్వు ధ్యానం చేస్తావు కదా దీనివల్ల ఏం రావాలి నీకు ధ్యానం చేస్తే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మీద ధ్యానం చేస్తే అంతఃకరణశుద్ధి అదే లేనిది ఏదో కావాలి నీకు ఏదో కావాలి అది ఆత్మో ఆత్మజ్ఞానమో ఏదో కావాలి కదా నువ్వు ధ్యానం చేస్తే ఆత్మ జ్ఞానం వస్తుంది అసలు నిధిధ్యాస ఎందుకో తెలీదు వచ్చిన బాధ శ్రవణ మనన నిధి అందువల్ల జ్ఞాన మార్గానికి ఎందుకు వెళ్ళరు అని అంటే కావాలంటే విభూతులు పెట్టుకుంటాం నామాలు పెట్టుకుంటాం నామాలు వేస్తాం దుడ్డు తీసుకపోయి లడ్డు తీసుకొని వస్తాం ఈ పనులు చేయగలరే గానీ జ్ఞాన మార్గానికి ఎందుకు రాలేరో తెలుసా ఇదే విషయం అర్థం కాదు నీకేం కావాలో నీకు తెలియనప్పుడు నువ్వు ఏం చేసినా నువ్వు పొందలేవు ద పాయింట్ నువ్వు దేనికైనా నువ్వు ధ్యానం చేసేది సత్యం జ్ఞానం అనంతం ఏంటి ధ్యానం చేసేది దానివల్ల నువ్వేం పొందాలా ఏదైనా పనిచేస్తే ఫలం ఉండాలి కదా అదే ఈశ్వర ధ్యానం చేసేవనుకో సగుణం అది వేరు ఈశ్వర కృప కలుగుతుంది నీకు ఇది అది కాదు ఇది ఈశ్వర కృప కాదు ఈశ్వరుడు రాడు ఇక్కడికి అండర్స్టాండ్ ఈశ్వరుడు ఎంటరే కాడు ఇక్కడ ఎందుకో తెలుసా వచ్చినా కూడా వెళ్ళిపోతాడు ఇప్పుడు నువ్వేం చేస్తావు బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటుంటే నువ్వు ఈశ్వరుడు వాడు ఎందుకు కూర్చున్నాడు పాప లోపలేమంటున్నాడు లోపలికి పోయి చూస్తాము వాడికి ఏమన్నా కావాలేమైనా ఇస్తామని వచ్చాడు అనుకోండి నువ్వు అహం బ్రహ్మ ఓరి ఆయన నేను వెళ్ళిపోతాడు ఎందుకంటే వాడు బ్రహ్మం వాడే చెప్తుండే నేనేమిచ్చేది వాడికి ఇంకా అర్థమైంది మీకు ఇప్పుడు పహిమాం రక్షమాం అంటే నీకు ఏమన్నా ఇవ్వగలడు నేనే బ్రహ్మం అయిపోయినాను సర్వగతహా అంతర్బిర్గత ఇన్ని మాట్లాడుతుంటే నువ్వు ఇంకా ఆయనేమిస్తాడు వాడు వాడే ఉంది నేనే వాడాట కదా ఇంకా వాడికి నేనేమిస్తాను బాగుండదు కదా నీకేం కావాలో చెప్పు అందువల్ల సత్యం జ్ఞానం లెసన్ సత్యం జ్ఞానం అనంతం అనే దాని మీద ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది అనుకుంటారు చాలా మంది మేము ఎట్లాగ విన్నాం ఇప్పుడు అందరు ఎట్లాగే చెప్తారు ఎవరు దీర్ఘన పాయింట్ అదిలాగే చెప్తారు అయ్యా నిధిధ్యాస చేస్తే ఏం వస్తుందని నిధిధ్యాస చేసిన ఆయన తెలుసుకుంటావు ఎట్లా తెలుసుకుంటావు నిధిధ్యాస చేసేవాడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నిధిధ్యాస చేసేవాడు వాడికి ఆత్మ తెలుసా తెలీదా ఎందుకంటే అంగాలు మర్చిపోవకండి అంగీ అంగం శ్రవణ మననా నిధిధ్యాస ఇప్పుడు నిధిధ్యాస దగ్గరకు వచ్చాడు కూర్చున్నాడు అంతే ఏమని సచ్చిదానందోహం ఓకే సరేనా అంటే వీడికి సత్తు చిత్ ఆనందం తెలుసా తెలియదా తెలియదా తెలియక చేయడం ఎందుక తెలియని మనిషి తెలియని చేసి ఏం పొందాలని వాడు ఎందుకు చేస్తున్నాడో వాడికి తెలియాలి వాడు ఏం పొందాలనో వాడికి తెలియాలి అండర్స్టాండ్ ఇదే ఫైట్ ఇక్కడ కనుక నువ్వు ధ్యానం చేసేది లేని దాన్ని పొందడం కోసమా అని అడుగుతున్నాను నేను తెలియని దాన్ని పొందడం కోసమే అని అడుగుతున్నాను స్వామి అయితే వేస్ట్ స్వామి లే స్వామి ధ్యానం నుంచి లే స్వామి పైకి ఎందుకనే స్వామి నువ్వు ధ్యానం చేసినంత మాత్రాన లోపల నుంచి ఎవరో వచ్చి నువ్వు సత్తు నువ్వు చిత్తు నువ్వు ఆనందం అని చెప్పరాయ అంత మేలు చేసేవాళ్ళు లోపల ఎవరు లేరు నీకు బయట ఉన్నాడు కావాలంటే సుందర చైతన్యానంద నీకు అర్థం అవుతుంది నీకు ఇక్కడ నేర్చుకో నువ్వు ఇది ఎక్కడ జరగాలో తెలుసా నీకు శ్రవణంలో జరగాలి ఈ పాయింట్ సత్తు చిత్తు ఆనందం అనేది శ్రవణంలో జరగాల ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారంటే చెప్పేవాళ్ళంతా శాస్త్ర లోతులు తెలియక సంప్రదాయం తెలియక అయ్యా శ్రవణం చేసిన తర్వాత తర్వాత దానిని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం మననం ఇది ఇది ఇంకా ఘోరం ఎందుకని నీకు తెలిసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటావా ఆ మర్చిపోతాం కనుక మర్చిపోయినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకునేది దేన్ని మళ్ళీ వినిపోయి సీది పాయింట్ శ్రవణము అన్న తరువాత శ్రవణము అంగీ శ్రవణము అంగి మన నిధిధ్యాసల అంగాలు ఇవి కాదు ఇంపార్టెంట్ శ్రవణమే ఇంపార్టెంట్ శ్రవణమే ఇంపార్టెంట్ నీకు గురుబోధ అదెందుకని ప్రబోధ సమయే ఆచార్యుడు వారు క్లియర్గా దక్షిణామూరి స్తోత్రం గురువు బోధించేటప్పుడే నీకు అర్థం కావాలి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ పోయి కూర్చొని వీరు గురువు దగ్గర మననంలో నీకేం తెలియదు శ్రవణంలోనే తెలియాలి శ్రవణంలో తెలియనప్పుడు మననంలో తెలియడానికి అవకాశమే లేదు ఎందుకని తెలియని మననం చేస్తున్నాడు గనక అండర్స్టాండ్ మననమైతే ఏంటి స్వామిజీ సందేహాలు సార్ చాలా చాలా వినేసుండావు గనక ఇక్కడే కాదు గనక నీకు ఆయన చెప్పింది ఏన చెప్పింది ఇవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి అప్పుడు మళ్ళీ వినిందాని మననం చేసుకోవడం అంటే ఇది తప్పు అని సందేహ నివారణ చేసుకోవడం ఇది మననం ఈ రెండు జరిగిన తరువాత తానే సచ్చిదానంద స్వరూపం అని అర్థమైపోయింది కనుక దాంట్లో ఏ అభ్యంతరాలు లేకుండా తాను ప్రతిబంధకాలు లేకుండా ఆ స్థితిలో ఉండిపోవడం ఆ స్థితిలో ఉండిపోవడం కాబట్టి పరోక్ష జ్ఞానం కలిగింది గురువు చెప్పిన తర్వాత దీన్ని నువ్వు అపరోక్షంగా మార్చుకోవాలి నువ్వు సచ్చిదానంద స్వరూపం గురువు చెప్పాడు సరేనా కానీ ప్రతిబంధకాలు ఉంటాయి గత జన్మలో చేసిన ప్రతిబంధకాలన్నీ ఉంటాయి అవి అడ్డుపడతా ఉంటాయి వాటిని నివృత్తి చేసుకోవడం కోసంగా నాయన ప్రతిబంధక నివృత్ అర్థం ప్రతిబంధకాలు లేకుండా చేసుకోవడానికి నిధిధ్యాస అంతేగాని నువ్వు నిధిధ్యాస చేయడం వల్ల తెలియంది తెలియడం కాదు తెలిసింది స్థిరపడడం తెలిసింది స్థిరపడడం అది అది నిధిధ్యాస ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తి అర్థం పెడుచండి దీపం వెలుగుతుంటుంది పూపూర్వం ఒక ప్రమిది పెడతాం ప్రమిది వెలుగుతూ ఉంటుంది ఒక దశలో ఏమవుతుంది తెలుసా ప్రమిద వెలుగుతూ ఉంటుంది కుడి కట్టేస్తుంది కుడిగట్టినప్పుడు మస్తక మనం ఏం చేస్తామో తెలుసా వెళ్ళి ఇదిగో ఇలా పెట్టి ఇలా అంటాం ఇక్కడ కూడా చిన్నముద్రే ఇలా అంటాం ఇలా అనగానే ఆ కొడి కట్టింది కదా అది రాలిపోతుంది ఆ కొడి అంతవరకు లైట్ తక్కువ ఉంటుంది మీరు చూడండి ఒకసారి అట్లాగనే కొడి రాల్చేస్తే వెంటనే చక్కగా ఇప్పుడు రేపు చూస్తారు కదా మూడు నాలుగు రోజుల్లో ఇదంతా కనపడుతుంది మీకు అందువల్ల ప్రతిబంధక నివృత్తి అర్థం ఆ ప్రతిబంధకాలని కొడి పోయిందనుకోండి మళ్ళీ దివ్యంగా ప్రకాశిస్తుంది అటువంటి ప్రతిబంధకాలని తొలగించుకోవడం కోసమే గాని లేని దాన్ని పొందడము కాదు తెలియని దాన్ని నువ్వు ఎట్లా పొందుతావు కాబట్టి తెలిసిన దాన్ని గురుముఖత ఏదైతే నువ్వు శ్రవణంలో తెలుసుకున్నావో దానిని స్థిరపరచుకునేటువంటిదే కానీ జ్ఞానం ఉంది నీకు జ్ఞాన ఫలం అందడం లేదు జ్ఞాన ఫలం ఎందుకు అందడం లేదంటే ప్రతిబంధకం మీద ఉంది ఏం నిరంతరాభ్య वासना विद्या ध्यास अं चवण मरना पूर्ति चेसक श्रवण उदेह इपड़ नीवे आत्मस्वरूपमान నిధిధ్యాసలో కూర్చున్నప్పుడు ఏం ఈ విధంగా నిరంతరాభ్య నిరంతర అభ్యస్త నిరంతరాభ్య అంటే నిరంతర కృత అభ్యస్త కృత అంటే సదా నిధిధ్యాసనం ఏవా సదా నిధిధ్యాసనం నేనే పరమేశ్వరుడు అనేటువంటి జ్ఞానం ఎందుకో తెలుసా కనెక్షన్ చూడండి ప్రధానిక ఆత్మవా అరే ద్రష్టవ్య్రోతవ్య మంతవ్య నిధిధ్యాసి ఓకే ఆత్మవా అరే ద్రష్టవ్య నువ్వు ఆత్మని దర్శించాలి ఎట్లా నీవేది గనక శ్రోతవ్యవ్య ప్రత్యయం గురువు దగ్గర శాస్త్రాన్ని వినాలి శ్రోతవ్య తర్వాత మంతవ్య మననం చేసుకోవాలి ఇప్పుడు నిధిధ్యాసివ్య ఏమని బ్రహ్మ ఏవ అహం అస్మి చూడండి ఏం నిరంతర అభ్యస్త బ్రహ్మై వాస్మీతి వాసన బ్రహ్మై వాహం అస్మి అహం బ్రహ్మయ బ్రహ్మై వాస్మి బ్రహ్మైవ బ్రహ్మే అహం అస్మి నేను బ్రహ్మమే అయ్యున్నాను అనే వాసన ఉదయతి జనయతిగ నైన్ ఎప్పుడైతే నువ్వు కూర్చొని సచ్చిదానందస్వరూపం నిత్య నిర్మలోహం అనేటువంటి దాని మీద నువ్వు ఉంచావు అర్థమవుతుంది నిరంతర అభ్యస్త నిరంతర అంటే సదా నిరంతర అభ్యాసాత్ అలాగే నువ్వు చేస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నావో అవన్నీ దూరమైపోతాయి నివృత్తి అవుతాయి గురువు బోధించిన జ్ఞానమంతా ఉంది నువ్వే ఎట్లా స్వరూపము దాంట్లో నువ్వు ఉంటావు ఇప్పుడు నీకు వాసన వాసన అంటే సంస్కార వాసన సంస్కార నిరంతర అభ్యాసాత్ సంస్కారూదయతి ఇక్కడ ఒక సంస్కారం పుట్టుకొస్తుంది ఏంటో తెలుసా బ్రహ్మయ అహమస్మి బ్రహ్మయే అహమస్మి ఇది గనక పుట్టిందే అంటే జ్ఞానవృత్తి హరతి అవిద్య విక్షేపాన్ అది ఇప్పుడు అవిద్య కాదు అజ్ఞానం వల్ల కలిగినటువంటి విక్షేపం ఏదైతే ఉందో నీకు అవిద్య విక్షేపాన్ సరేనా అవిద్య వల్ల అంటే అజ్ఞానం వల్ల ఏ విక్షేపం అయితే కలిగిందో ఏ ప్రతిబంధకం అయితే కలిగిందో నీకు ఇప్పుడు అది ఈ నిధిధ్యాస వల్ల హరతి ఈ వాసన ఏదైతే ఉందో బ్రహ్మ నేనే బ్రహ్మము అనేటువంటి వాసన ఏదైతే పుడుతూ ఇది హరతి హరింపజేస్తుంది దేన్ని అవిద్య విక్షేపాన్ అజ్ఞానం వల్ల నీకు ఏదైతే ప్రతిబంధకాలు ఏర్పడతా ఉన్నాయో నిద్యాసలో వాటిని హరించేస్తుంది ఎలాగూ రోగానివ రసాయనం రసాయనం ఔషధం మందు రోగాని రోగాన్ ఇవ కాబట్టి మనకు జబ్బులు వచ్చినప్పుడు రోగాలు వచ్చినప్పుడు మందులు ఈ రోగాల్ని పోగొడతాయో ఆ విధంగా కాబట్టి ఇప్పుడు మనకి ఇంతవరకు అర్థమైంది ఏంటంటే శ్రవణ మననాభ్యాం జ్ఞానం శ్రవణ మననాభ్యాం జ్ఞానం శ్రవణ మననాథుల్లో నీకు జ్ఞానం వచ్చేసింది ప్రతిబంధ నివృత్ర్థం నిధిధ్యాసనం ప్రతిబంధ నివృత్ర్థం నిధిధ్యాసనం క్లియర్ క్లీన్ ఇంకేం లేదు అందువల్ల కథం ఎట్లా పోగొడుతుందండి హారతి అంటే రోగానివ రసాయనం రసాయనం మందు ఔషధం రోగాల్ని ఎట్లాగైతే హరతి అవిద్యా విక్షేపాన్ రసాయనం రోగాన్ హరతి ఇతి కాబట్టి మందు తీసుకుంటే రోగాలు పోతున్నాయి కదా అట్లా ఇక్కడ ఇంకా చాలా ఉంటుంది దాంట్లో ఆ ఆచార్యులు వారు అట్లా ఇచ్చారంటే ఒక దృష్టాంతం రోగానికి రసాయనం అని అంటే రసాయనం తమాషా మనం కనుక స్విచ్ చేస్తే లైట్ వచ్చేసినట్టుగా రసాయనం ఊరికే అలా వేసుకోగానే ఇలా పోద్దే అదే తమాషా పోవచ్చు పెయిన్కిల్లర్స్ వాడితే అది వేరే విషయం మళ్ళీ తిరిగి రాదని నమ్మకలేదు అదే అంట ఇప్పుడు మెయిన్ డోర్లో పోది బ్యాక్ డోర్లో వస్తుంది అదే కాదు కంప్లీట్గా పోవాలి అంటే నిరంతర సేవనం ఔషధ సేవనం ఆయుర్వేద నిరంతర సేవనం రోజు తీసుకోవాలి కదా ఏమన్నా అలోపతైనా కూడా రోజు తీసుకోమంటాడు కదా ఎందుకంటే వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అంటే మూడు రోజులు మూడు సార్లు తీసుకోమని ఏ రోజుకి ఇట్లా ఎన్నిసార్లు సార్ యాంటీబయాటిక్స్ అండి ఎన్నిసార్లు వన్ వీక్ కాబట్టి అంతకాలం తీసుకోవాలి నేను ఒక్కరోజు మానేసిలే కాబట్టి రోగాన్ని వలస సాయనం అని అన్నాడు ఔషధం వ్యాధుల్ని పోగొట్టినట్టంటే ఔషధం అన్నప్పుడే అభ్యాసం ఔషధం అన్నప్పుడే అభ్యాసం అని అర్థం దృష్టాంతంలో ఉంది తమాషా ఒక్కసారి వేసుకుంటే పోదు ఎప్పుడెప్పుడు చెప్తాడు డాక్టర్ ఆ విధంగా వేసుకోవాలా అట్లాగే నిరంతర అభ్యాసాత్ ఈ నిధిధ్యాస కూడా నిరంతరం అభ్యాసంగా మారాలి ఎందుకని ప్రతిబంధకాలు పోవాలి గనక అప్పుడే విక్షేపం ఉండదు ఇదే కదా ధ్యాన యోగంలో కూడా స్వామి చెప్పింది ధ్యాన యోగంలో కూడాను అయ్యా నాకు మనసు చెంచలంభి మనకృష్ణ ప్రమాధి బలభద్రుడం ఇది ఏంది చెల్లించిపోతా ఉంది మనసుని నిగ్రహించాలి అసంశయ మహాబాహో మనం దుర్నిగ్రహం చలం అర్జున ఈ మనసు ఎట్లా పోతానే ఉంటది అభ్యాసీనత కంతేయా అదే అభ్యాసీనత కౌత వైరాగ్యాన చక్రైతే వైరాగ్యం కలిగి ఉండి సరేనా వైరాగ్యం అంతా కూడా మనకు నెక్స్ట్ వస్తుంది రేపు కాబట్టి నువ్వు వైరాగ్యం కలిగి ఉండి అభ్యాసం చేస్తూ అభ్యాసం వల్ల వస్తుంది కాబట్టి రసాయనం మందు ఏదైతే ఉందో అది రోగాన్ని పోగొడుతుంది కాబట్టి జ్ఞానం అనేటువంటి రసాయనం సంసారాన్ని దూరం చేసేస్తుంది సంసార దుఃఖాల్ని కూడాను దూరం చేసేస్తుంది ఇది నిధిధ్యాస